మొదటి నుంచి సినిమా చూసి మధ్యలో ఇంటర్వెల్ లో బయటకు వెళ్లి కాఫీనో టీనో తాగి మళ్ళకు వచ్చి మిగిలిన భాగం చూస్తే కథ తేలిగ్గా అర్థమవుతుంది అలా కాక మనం ఇంటర్వెల్ తర్వాతే హార్డ్ వర్క్ వచ్చామనుకోండి ఏమవుతుంది అసలు హీరో ఎవరు హీరోయిన్ ఎవరు విలన్ ఎవరు ఏం జరుగుతోందో ఎవరు ఎవరికి మిత్రుడో కాదో మంచో చెడో నేను ఇందాక రెండు నిమిషాల క్రితం అక్కడ వచ్చి కూర్చున్నా చూపిస్తున్న డీవీడియోలో పరమార్థనంద స్వామి గారు కనబడ్డారు మీరు ఎంతమంది వారికి చూసినా లేక మాట్లాడినా అనుభవము పరిచయం ఉందో తెలియదుగానే ఆయన చెప్పిన ఒక చిన్న సంఘటన లాంటి దాంతో ప్రారంభిస్తారు ఆయన గుర్తొచ్చారు అది అసలు ప్రధానమైన విషయం ఒకసారి క్లాస్లో పిల్లలకు ఆ టీచరు తల్లి తండ్రి గురువు దైవం ఇవన్నీ చెప్తూ మాతృదేవోహ పితృదేవోహ పాత్రోహోహోహోహ చెప్పాల్సిన పద్ధతిలో చెప్పాల్సిన విషయాలని చెప్పారు చెప్పిన తర్వాత మరి నేను చెప్పింది అర్థమైందా మేము టీచర్స్ కదా అలా అని అడుగుతాం చెప్పింది అర్థమైంది చెప్తాం చెప్పిన తర్వాత అర్థమైందా అని అడుగుతాం అర్థం కాకపోతే ఇంకోసారి చెప్తా మరో పద్ధతిలో చెప్తామను మా ఆలోచన అన్నమాట అనేసరికి అర్థమైంది టీచర్ అన్నారు సాధారణంగా స్పష్టమైన విషయమే అంతకుముందు వినుంటారు కూడా అర్థమైందన్నారు అర్థమైంది అనేసరికి ఇప్పుడు చెప్పండి అమ్మ గొప్పనా టీచర్ గొప్పనా అని అడిగారు మీరైతే ఏం సంబంధం చెప్తారు కదా సాధారణంగా ఎందుకంటే చెప్పిన క్రమంలో కూడా అది ఉంది అది తర్వాత ఆ పసి వయస్సులో అమ్మ ఎక్కువ అటాచ్మెంటు మన అవసరాధి తీర్చి ఆకలి తీర్చి అవన్నీ అమ్మ చూసుకుంటుంది అందుకని అమ్మ ఎక్కువ అది కాకుండా నువ్వే చెప్పావా మాతృదేవోహో మితృదేవోహో అని కూడా ఆర్డర్ ప్రకారం చూసినా కూడా ఫస్ట్ మెన్షన్ బ్రోధ నమస్కారం అమ్మకి సో టీచర్ మాత్రం లేచి టీచర్ గొప్ప మేడం అనేసరికి కొంచెం ఆనందం అనిపించింది ఎవరికైనా అనిపిస్తుంది కదా ఇప్పుడు నా ఉపన్యాసం బాగుంది మీరు అన్నారనుకోండి నాకు ఆనందంగా ఉండదు అలా ఆనందం అనిపించింది కనిపించి అదేంటి ఎందుకు అట్లా అని చెప్ప నీకు ఇంప్రెషన్ అడిగారు అడిగితే మీరు చాలా డిసైడెడ్లీ సుపీరియర్ టీచరే గొప్ప మేడం అని చెప్పను అన్నదటే ఎందుకు అని అడిగితే ఆ సమాధానం వినండి ఒక్కరిని నిద్రపుచ్చటానికి అమ్మ నానావస్థ పడుతుంది ఏక కాలంలో నలభై మందిని నిద్రపుచ్చటానికి ఇప్పుడు చెప్పడం వల్ల మీరు నిద్రపోవాలని కాదు లేదని మీరు నిద్రపోయేటట్టు నేను చెబుతున్నానని కాదు పాయింట్ది కాదు పాయింట్ ఏమిటంటే ఏక సమయంలో నలభై మందిని నిద్రపుచ్చగలిగినటువంటి అద్భుత సామర్థ్యం ఉన్నటువంటి ఉపాధ్యాయ వర్గం గనక పాఠం చెబుతూ ఉంటే దేశం ఇంకెలా ఉంటుంది నేను తప్పదలుచుకున్న పాయింట్ సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చల తత్వం నిశ్చల తత్వే జీవన్ ముక్తి పెద్ద మనం కనీసం సత్సంగంలో ప్రారంభిద్దాం ఇరవై గంటల సమయంలో దేనిని ఎంతకు వాడుకుంటున్నాము కొన్ని తప్పు మీ తప్పదు కదా ఓ గంట తక్కువ పడుకుంటే రెండో రోజు వర్చువల్లీ మేకప్ చేయాల్సి వస్తుంది కొన్ని మూడో రోజు మేకప్ చేయాల్సి వస్తుంది లేదు మధ్యలో నిద్రపోవాల్సి వస్తుంది లేదు మగతగా ఉంటుంది యు ఆర్ నాట్ ఇట్ యువర్ బెస్ట్ నా పాయింట్ ఏమిటంటే టైం మేనేజ్మెంట్ లో చెప్తాం మేము ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఒక్క ఆర పాటు మీరు ప్రస్తుతం దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారో నోట్ డౌన్ చేసుకోమని అంటారు టైమ్ లాక్స్ అని చెప్పాలంటారు ఉదాహరీ ఐదు గంటలకు ఇచ్చారనుకోండి దాన్ని ఫిఫ్టీన్ మినిట్స్ లాట్స్ కింద డివైడ్ చేసుకోండి ఐదు నుంచి ఐదు పావు ఐదు పావు నుంచి ఐదున్నర ఐదున్నర నుంచి ఐదు నలభై ఐదు అలా రాత్రి పదకొండు గంటలకు పడుకున్నారనుకుందాం సో లెక్క వేసుకోండి అంటే ఫిఫ్టీన్ మినిట్స్ లాట్స్ వస్తాయి ఆ ఫిఫ్టీన్ మినిట్స్ లాట్స్ లో ప్రధానంగా ఏ పని చేశారో దానికి అది రాయండి ఇప్పుడు ఉదాహరణకి నేను భోజనం చేయడానికి పదిహేను నిమిషాలు తీసుకున్నాను అనుకోండి నీట్ గా పదిహేను నిమిషాలు రాసేస్తాను నేను స్నానం చేసి భోజనానికి రెండు కలిపి అరగంట అయింది అనుకోండి లేదు న్యూస్ పేపర్ చదివిన తర్వాత స్నానం చేసిన తర్వాత భోజనం చేసినందుకు అరగంట పట్టింది ఆ రెండు బ్రాకెట్లు పెట్టుకుని రెండు విషయాలు మూడు విషయాలు రాసుకోండి దీనివల్ల ఏమవుతుందంటే మొట్టమొదట ప్రస్తుతం మన సమయాన్ని మనం ఎలా వినియోగిస్తున్నామనేటువంటిది ఆన్ ఎన్ యావరేజ్ సిక్స్ డేస్ సెవెన్ డేస్ లో ఒక ప్యాటర్న్ కనబడుతుంది టోటల్ చేసుకుని డివైడ్ చేసుకుంటే పర్ డే దేనికి ఎంత ఖర్చు పెడుతున్నా తెలుస్తుంది సరే హాలిడే కాబట్టి ఒక అరగంట ఆలస్యంగా లేచాం పండగైతే బాగుంట ముందులేస్తాం ఇవన్నీ క్యాల్కులేషన్స్ వస్తాయి ఐవరేజ్ కాన్సెప్ట్ లో మనకు తెలుస్తుంది తెలుసుకోవడం తెలుసుకోవడం ఎందుకు అంటే అంత సమయం దానికి ఖర్చు పెట్టడం సబబైనదేనా ఇప్పుడు మీకు ఒక వయస్సు ఉంది ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది ఉద్యోగం చేసే వాళ్ళ మీద ప్రెషర్స్ వేరు ఉద్యోగం చేయని వాళ్ల మీద ప్రెషర్స్ వేరు ఇంట్లో ఇద్దరు ముగ్గురు నలుగురు మాత్రమే ఉన్నారు ప్రెషర్స్ వేరు ఇంట్లో అరగల మంది ఉన్నారు ప్రెషర్స్ వేరు మీకు అర్థమవుతోంది కదా సో ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని స్వార్థం ఉంటుంది సహజం కాదనలేము ఇన్ఎస్కేపబుల్ కానీ అంతకు మించి నా సమయాన్ని నేను ఎలా ఖర్చు పెడుతున్నాననేటువంటి ఒక స్పృహ జాసగనకి ఏర్పడినట్ైతే ఎక్కడన్నా పొరపాటు ఉన్నట్ైతే ఉదాహరణకి ఉదాహరణకి రెండు గంటలు మీరు టైం టీవీ చూస్తుంటారనుకుందామా నా యావరేజ్ రిలాక్స్డ్ గా బానే ఉంటుంది మరి అందులో ఒక్క పది నిమిషాలు పావుగంట తగ్గించుకుని ఏదన్నా అంతకన్నా మంచి పని చేయగలిగితే బాగుంటుంది కదా అన్న ప్రశ్న ఎవరికి మీకు కలగాలి ఇప్పుడు నేను ఏమో ఎన్సీఎఫ్ చూస్తావు టీవీ అని అడిగి టూ అవర్స్ నిజానికి త్రీ అవర్స్ చూస్తున్నారు ఫోర్ అవర్స్ చూస్తున్నారు నాకేం తెలుసు మొహమాటానికి టూ అవర్స్ అని చెప్పింది ఆవిడ ఇప్పుడు నేను వద్దామా టూ అవర్స్ చూడమాక వన్ అవర్స్ చూడమన్నా ఇంకో ఎవరో ఫోర్ అవర్స్ అన్నారు ఫోర్ అవర్స్ చూడమాక టూ అవర్స్ చూడమన్నా నేనేవని నిర్ణయించడానికి నీ జీవితంలో ఇంటర్ఫీర్ అవడానికి నేనేవన్న అంటే ఇది సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ స్వీయ ్రమశిక్షణతో గనక మీరు ఆలోచించినట్టయితే మీ ఇరవై నాలుగు గంటలు మీ జీవితం మీ ఇష్టం కాని ఒక తృప్తి సంపాదించుకోవాలి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మనం ఎదగాలి లేక మన పిల్లల్ని తీర్చిదిద్దాలి లేక మన వంతు సేవ సమాజానికి చేయటానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడు చేస్తారు సమయం ఉండాలిగా మామూలుగా ఎవ్వరన్నా తీరుగు రాక ఏం మాట్లాడుతున్నాను నాకు తిరిగేటటువంటిది ఎంత బిజీ పర్సన్ నేను ఇది మన సమాధానం బిజినే కాదని ఎవరు బట్ బిజీ విత్ వాట్ అండ్ వాట్ కాన్సిక్వెన్స్ ఈ ప్రశ్నలు ఎవరికి వారు వేసుకోవాల్సిన ప్రశ్నలు మీరు చెప్పదలుచుకున్నా దానికి ఇంకొకరు ఎవరో చెప్పేసారు ఇదిగో నా లైఫ్ స్టైల్ మీరు ఏం చేయమంటారు నేను ఎవరు నిర్ణయించడానికి సన్నిహితులతో చర్చించండి ఏం చేస్తే బాగుంటుంది సింపుల్ గా జీవితాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే సమయాన్ని సద్వినియోగం చేయడమే వస్తానా పాయింట్ తర్వాత నేను నిన్న ఏదో మీకు హోంవర్క్ ఇచ్చినట్టున్నాను రాశారా మరేవి మరి పాస్ కలెక్ట్ చేయండి సగం ఇవ్వచ్చు కుల్లి వక్కర్లా ఎందుకు నా రెండొక అయితే నేనేం చేసుకుంటానమ్మా తీరిక రాశారా పోనీ వాళ్ళు వెళ్లలోపన రాసివ్వండి ఊరికే ఈ రిమోట్ యుగంలో అని ఎవరో రాశారు ప్రశ్న చదవటం ఈ రిమోట్ యుగంలో సంథింగ్ చదవటం ఆ రీతి చేసిన మోటు యుగంలో అది కూడా సెన్సిబులే కదా రిమోట్ ఎందుకు మోటు యుగంలో ఆ తర్వాత మోటుతనానికి రిమోట్ వచ్చింది ఇంకేమన్నా నాకు వచ్చేవనున్నాయా మీరు ఎవరూ వెళ్లి నిన్న స్వామీజీతో కంప్లైంట్ చేయలేదు కదా ఏమిటండిన ఇలా మోటివేట్ చేస్తున్నాడు మమ్మల్ని చివరికి మేము డిమోటివేట్ అంటుంది అని చేయలేదు కదా అడుగుదాం మీ సత్సంకల్పం బలం అండి నిన్న స్వామిజీ చెప్పారు శనివారం నాడు కూడా నువ్వే తీసుకో వినాథం అన్నారు అంతటి సంకల్ప బలం మీది అందుకని మామూలుగా ఇవాళ లాస్ట్ డేట్ అయితే మిమ్మల్ని శ్రమ దాని గురించి కొంత ఆలోచించాల్సి వచ్చేది ఇవాళ లాస్ట్ డేట్ కాదు కాబట్టి చూద్దాం నన్నటి క్లాస్ తర్వాత ప్రశ్నలు రాయమని నేను చెప్పటంలో మీ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు నా దగ్గర ఉన్నాయని కాదు నేను చెప్పగలిగిన కాదు ఇక్కడి నుంచి వెళ్లిపోయిన వెంటనే ఇక్కడ చెప్పిందంతా మర్చిపోకుండా కాసేపైనా కూచుని కలంబట్టుకుంటే నేను చెప్పినవి కొన్నైనా నెవరు వేసుకుంటే లాభం నీకు కలుగుతుంట్యూనింగ్ ఆఫ్ ది మైండ్ నేనేం చెప్పాను బిగినింగ్ లో మైండ్ ట్యూన్ చేసుకోండి చూన్ ఎలా చేసుకుంటాం మనం నెవరు వేసుకున్నాం ఏం జరిగింది ఏం చెప్పారు ఓ పాయింట్ ఈయనకు నచ్చింది ఆ పాయింట్ ఈయనక నచ్చల ఇంకో పాయింట్ నచ్చింది ఆయనకు నచ్చింది నేను నచ్చదు సహజం అది అదేమిటా ఎందుకు నచ్చలేదు ఎంత నేను అది కాదు నాకు నచ్చలేదు అంతే ఇప్పటికి పది సార్లు వినున్నాను ఇది అంటే ఈ ఆలోచన సరళిని మనం ఫైన్ ట్యూన్ చేయటం పాతకాలంలో రేడియోలు గుర్తున్నాయో మీకు అవునా కొంచెం అటు ఇటు సరిగ్గా వినకూడకపోతే అస్పష్టంగా ఉంటే మనం జాగ్రత్తగా ట్యూనింగ్ చేసేవాళ్ళం ఫైండ్ ట్యూనింగ్ అని అంటారు ఫ్రీక్వెన్సీ అదే ఉంటుందా మాకు నుంచి కొద్దిగా చాలా సటిల్ గా అటు ఇటు ఇటు అటు జరిగితే బజ్లో చక్కగా మంచి సౌండ్ రిసెప్షన్ వస్తుంది మైండ్ మనం ట్యూన్ చేసుకోగల అంటే ఎలాగైతే రేడియో నుంచి వస్తున్న శబ్దం బాగులేదని తెలిసినందువల్ల మనం చూసుకుంటున్నామో మన మనస్సు బాగుందో లేదో బాగా పనిచేస్తుందో లేదో ఇంకొకరు చెప్పాలా మనకు తెలియాలా మనకే తెలియాలి ఇంకొకరు ఎలా చెప్తారు ఒక విషయం గురించి ఇంకొకరు ఎలా చెప్తారు చెప్పరు ఆన్ యు మస్ట్ పేషెంట్లీ ఎనలైజ్ ఇవాళ నా మనసు ఎలా ఉంది ఇవాళ నాకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఇవాళ ఇంకొకరిని పరిస్థితిలో అపరిచితిలో చూస్తే నాకు ఏమనిపిస్తోంది ఏం చేద్దాం అనిపిస్తోంది నాకు ఒకసారి హాయిగా నవ్వుకుందాం బాగుండదు సార్ వేరే వాళ్ళు ఏమని ఎవరు ఏ నవ్వుతున్నాం అని అడిగితే మీరు నవ్వుతే ఇంకొకరికి బాగుండదని చెప్పి మీరు నవ్వటం మానేస్తే ఏ బలహీనత అది ఇక అర్థమవుతోందా ఊరికే నవ్వుతే బాగుండదు కానీ మనం మామూలు ఒకసారి నవ్వుకుంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అని చెప్పారు పూర్వజన్మ సిద్ధాంతాన్ని పునర్జన్మ సిద్ధాంతాన్ని కర్మ సిద్ధాంతాన్ని గనక పెద్దలు చెప్పినట్లు అంగీకరించినట్లయితే ఒకటి మానవ జన్మ కడు దుర్లభము ఇట్ ఈస్ నాట్ ఈజీ అనేక జన్మలు ఎత్తిన తర్వాత మనం నిర్వర్తించిన కర్తవ్యాలపైన ఆధారపడి భగవంతుడు మనకు మానవ జన్మ ఇస్తాడు అని పెద్దల నమ్మకం అందువల్ల ఇంత కష్టపడి సాధించుకున్న దాన్ని బాగా వినియోగించుకుని నువ్వు మెట్టు పైకెక్కుదామా లేకపో చాలా కష్టపడ్డాను సార్ ఈ జన్మలో విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నాను ఇష్టం నంబర్ టూ అస్సలు నమ్మను సార్ ఈ పునర్జన్మ పూర్వజన్మ వ్యవహారం నేను అసలు నమ్మను ఐ డోంట్ బిలీవ్ మేము ఇష్టం ఈ జన్మలో ఆనందంగా ఉండటానికి మంచి పనులు చేయటానికి ఆ నమ్మకానికి సంబంధం ఏమిటి పూర్వధర్మ నమ్మకం ఉన్నందువల్ల మంచి పనులు చేసినా సంతోషమే పూర్వధర్మం మీద నమ్మకం లేకపోయినందువల్ల మంచి పనులు చేసినా సంతోషమే కానీ మంచి పనులు చెయ్యక్కరలేదు ఇప్పుడు మన వాళ్ళు పాపం పుణ్యం ధర్మం అధర్మం మంచి చెడు సత్యం అసత్యం అంటూ ఇట్లా మనకు పేర్స్ ఆఫ్ కాంట్రడిక్టరీ వర్డ్స్ మనకి ఇచ్చారు ఇప్పుడు దేనిక ఉన్నా ఇది మంచి ఇది చెడు అని చెప్పని అనుకుందాం ఉదాహరణకి రెండు వైపులు నేను ఎటువైపు వెళ్ళాలి అంటే ఒక్క నిమిషం ఎటనా వెళ్ళొచ్చు దాని దేము మీకు ఫ్రీడమ్ ఉంది అనడం పద్ధతి ఇప్పుడు ఉదాహరణకి రోజుకు నాలుగు చెప్తున్నా అనుకుందాం సగటున అవునా నేను రేపటి నుంచి ఐదు చేయాలి ఇంక్రీజ్ చేయాలి అంటే మీరేమంటారు ఇంకా నాలుగు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి నాలుగు దగ్గరే స్థిరపడవు స్టాండర్డ్ చేయి ఫిక్స్ అయిపో అక్కడనే కానీ ఐదు జీటీ ఆరు జీట్యూ చెప్పడం ఏమిటి అని మీరు అంటారు అదే ఉదాహరణ నేను నాలుగు తగ్గించుకుందాం అనుకుంటున్నానంట మంచి పని చేస్తున్నా సార్ అంటే ఏదో ఉదాహరణకి నేను ఇద్దరికి అన్నదానం చేస్తున్నాను అని చెప్పానుకోండి రేపటి నుంచి ముగ్గురికి మంచిదే అంటాం అంటే ఈ మంచి చెడు అనేటువంటి విచక్షణ మన స్పష్టంగా ఉన్నప్పుడు ఉన్న స్థితి నుంచి ఎటువైపు కదలాలో దాని పర్యవసానం ఏమిటో ఇతరులకు లాభం ఏమిటో మనకు లాభం ఏమిటో ఏ చక్కని సంస్కారాన్ని మన మనస్సులో అది కలిగిస్తుందో అర్థం చేసుకోవటం వల్ల ఇటు వెళ్లాలా ఇటు వెళ్లాలా ఇది తగ్గించుకోవాలా ఇది పెంచాలా అనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఆచరణ ముఖ్యం ఉందన్న నేను మీకు సీతాకొకశీలకు బొమ్మ చూపించడంలో కొంగలి పుడికి డిస్కస్ చేసే ఉన్నాను సీతాకోక చిలుక మామూలు అన్నగా ఉంటుందని తెలుసు నేను మూడు ఫ్లేజెస్ వాడాను నేను బ్రిలియంట్ కలర్స్ కదా మనం పట్టించుకోవాల వండర్ఫుల్ డిజైన్స్ నిజం కదా బిల్డింగ్ సిమిట్రీ ఆన్ బోత్ సైడ్స్ అవును కదా అబ్జర్వేషన్ ఒక విషయాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఎలా చూడాలో మనం సునిసిత మేధా సంపత్తితో గనక ఫైన్ ట్యూన్ చేసుకున్నట్టయితే మనం దానిలో నుంచి ఎక్కువ గ్రహించగలుగుతాము ఎక్కువ గ్రహించినప్పుడు మనకు ఆనందం ఎక్కువ అవుతుంది ఉదాహరణకు మీ అబ్బాయిని తీసుకెళ్లి హోటల్లో ఏదో ఆర్డర్ చేశారు వాడు ముందు ఉల్లిపాయలు నిమ్మకాయ ముక్కలు ఏదో తెచ్చిపెట్టారు బిర్యానీ తర్వాత తెచ్చిస్తారు మీరు ముక్క తీసుకుని ఉల్లిపాయలు అని పిండుతున్నారు మీ అబ్బాయి ముక్క తీసుకుని పిండుతున్నారు పడుతుంది పిండిపగం అలా కాదు ఇక్కడి అని చెప్పి అనుకోరండి చుక్కలు వచ్చేటట్టు మనం పిండుతామా పిండమా పిండుతాం కదా మరి జీవితంలోంచి అలా ఎందుకు పిండుకోవటం లేదు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక సందర్భం నుంచి ఎంత మనం స్వీకరించాలో ఎలా స్వీకరించాలో చెరుకు రసమైనా తాగాలి లేదు చెరుకు ముక్కలైనా నమ్మనాలి పిప్పి నమ్మకూడదు పిప్పింది నమ్మకూడదు వేరేవారు తీసేశారు కదా రసం పిప్పి నమ్మటం ఎందుకు గుర్త పళ్లకు పరిశ్రమ అనేది తప్ప ఎక్సర్సైజ్ పద్ది టీన్ గెట్ నీ జ్యూస్ అవుట్ అఫ్ ఏం చూడాలి ఎలా చూడాలి ఏం గ్రహించాలి ఇతరులు ఎలా గ్రహిస్తున్నారు నేను నువ్వు మాట్లాడుకున్నట్టయితే ఏమైనా తేడాలున్నాయా నీ కనబడుతున్నది నాకెందుకు కనబడటం లేదు how should i train my mind to see that i capture gather extract much more than what is otherwise visible on the surface of it to us ye und akada aa guru garu paadam cheptunnaru ashramam evaro parishuddhaku adestunnaru chestunnaru ante adhi ante aa odela kodhi odhelipotham odhelipotham ante anti chirika prakaram maroku nidanam lo pavagatta dan mundu kunchuni pavagatta kunchokarla aa chusina rendu nimshalo grahinchetuvanti నిర్పరితనాన్ని మనసు గనక మనం అలవాటు చేసుకున్నట్టయితే ఒక గొంగలి కురువు ఎలా సీతాకోప చిలుకగా మారుతోందో అలా మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మారి ఈ వైవిధ్యాన్ని ఈ వర్ణశోభితాన్ని ఈ అందాన్ని ఈ అలంకారాన్ని పొందగలిగేటువంటి సామర్థ్యం మన ఆనందానికి కారణమవుతుంది యుల్ బి మోర్ హ్యాపీ ఓ మంచి పుస్తకం చదివారనుకోండి ఓ మంచి సంఘటన ఓ మంచి సినిమా సీతారామయ్య గారు మనవరాజు సినిమా ఎవరన్నా చూసారా చూసే ఉంటారులేండి అప్పట్లోకి అసలు ఇవాళ పొద్దున ఏదో కావాలని చూపిన వెతుక్కుంటూ ఉంటే ఓ పాట భద్రగిరి రామయ్య అని గుర్తొచ్చిందో లేదో మీకు ఆ పాట విన్నారో లేదో అమ్మాయి నేనా అనుకుంటా చిన్నప్పటికి ఏదో వైలిన్ వాడుతూ ఉంటుంది లీలగా త్యాగరాజ స్వామి గుర్తొస్తున్నట్టు అని చెప్పని ఈయన అఖిరే నాగేశ్వరరావు గారు నడుచుకుంటూ వస్తారు సాహిత్యం బాగుంది సన్నివేశం బాగుంది పాట బాగుంది చూనిఫాయి బాగుంది ఆనందం అనిపించింది ఎందుకు షేర్ చేస్తున్నాను ఇప్పుడు అసలు ఎక్కడైనా మీ ఇంట్లో మీకు నచ్చిన పాటల కలెక్షన్ ఉందా ఉంటే ఉంటూ ఉంటారా తీరికలేస్తారు ఇప్పుడు ఈ పాయింట్ అర్థం చేసుకోండి ఎందుకు లింక్ చేస్తున్నాను ఇప్పుడు ఇంట్లో ఒక యాభయో అరవయో ఎనభయో నూరో పాటలు ఉన్నాయంటున్నాం దాని పాటు కదా ఆన్ చేయండి మీ పని ఉండండి యూ విల్ బి హ్యాపీ పని కట్టుకుని శనివారం మూడు నా పద్నాలుగు నుంచి నాలుగు పన్నెండు వరకు సంగీతం వింటాను మంచిదే క్రమశిక్షణ కానీ అంత డిసిప్లిన్ ఉంటే జీవితం అన్యాయంగా ఉంటుంది అర్థం చేసుకోండి డూ హ్యావ్ ఎ కలెక్షన్ ఆఫ్ సర్టెన్ థింగ్స్ విచ్ వుడ్ లైక్ టు లిసన్ రిపీటెడ్లీ అలానే కొన్ని మంచి ఉపన్యాసాలు ఉంటాయి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిది కానీ సాంవేదం సన్ముక్షమ్మ గారిది కానీ మరొకటి కానీ మరొకటి ఎవరిదైనా కూడా అవునా అంటే నేను ఎందుకు చెప్తున్నా నేను అసలు మైంటి కనుక చేసుకుంటే లీనమైపోయి మిగిలిన విషయాలు మర్చిపోయేంతటి పాండిత్యము ఆకర్షణ భగవంతుడు వాళ్లకు అనుగ్రహించాడు ఏది ఆనందాన్నిస్తుందో గమనిస్తే ఆనందాన్వేషణ తేలికవుతుంది ఏది బాధ పెడుతుందో గుర్తుంచుకుంటే కాస్త దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తాం తప్పదొకసారి ఓ వ్యక్తితో మనకు పడదు మంచో చెడో వాళ్ళు మంచో మనం చెడో పక్కనట్టు పెడదాం మనకు వాళ్ళకి పడదు దూరం ఉండడానికి ప్రయత్నం చేస్తాం ఈ దగ్గర దూరము గమనించకపోతే పర్పస్ ఏమిటి ఓ అవుతుంది హ్యాపీ వెన్ విల్ యూ బి హౌ విల్ యు బి హ్యాపీ అబ్జర్వేషన్ గమనిస్తున్నారా గమనించారా మనం విసుక్కుంటే ఎదుట వాళ్లకు రెండింతలు విసుక్కునే అధికారమో హక్కు వయస్సు ఉంది అతగాతోనో భర్తతోనూ ఇంకొకరితోనూ రెండింతలు మనం కొంచెం చిరాకు పడితే వాళ్ళు మూడింతలు చిరాకు పడతారు మనని ఆర్బెట్ హెచ్ అయ్యారు సో యుక్సెప్ట్ ఇట్ అసలు గొడవలు ఎందుకు వస్తాయండి మీరేమనుకోకపోతే నైన్టీ ఫైవ్ టు నైన్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ఆల్ అవర్ ట్రబుల్స్ ఆర్ మ్యాన్ మేడ్ అట్ సాధారణంగా మనం మొట్టమొదటి చేయడం నా కర్మ అండి ఇది ఆ ద్రాక్షారామం సంబంధం చేసుకుంటే అవును చూసిన మొదటి సంబంధమే కుదరాలని ఉంది ఎందరికో తిక్కలు ఉంటాయి మనం రిజెక్ట్ మనం కావాలనుకునే వాళ్ళు మనం రిజెక్ట్ చేయొచ్చు మనం రిజెక్ట్ చేసిన వాళ్ళు మనం కావాలని మేము పర్లాడవచ్చు ఈ విషయాలు మనకు తెలియదు నేను రేచేస్తున్న పాయింట్ ఒక్కటే కొంచెం అర్థం చేసుకుంటే వాళ్ళు అడగబోయే ముందు కనుక మనం దాన్ని కొంచెం శ్రమపడి తీర్చగలిగితే అంటే ఇలా ఎంత సబ్యెసివ్గా మన వాళ్ళందరూ ఇంతేసారు డామినేటింగ్ టైప్ మీ మాట నడవాలంటారు నేను నా మాట అడవాలని చెప్పి కాఫీ ఇవ్వాలని తెలుసు అడిగిన తర్వాత ఇవ్వటానికి ఇన్నో ఐదు నిమిషాల ముందే పెట్టమంటారా అని అడిగి ఇవ్వటానికి తేడా అని పెట్టమని తర ఉండే పని ఏడు తొందర అంతే తేడా ఓ దశలో చిరాకు పడతారు ఓ దశలో పరాకు చెప్తున్నానంటే అనుక్షణము ఈ గొంగలి పురుగు మెటమాఫసిస్సు సీతాకు ఒక చిలుక మన ఏ మేరకు మనము మన మాట తీరు ప్రవర్తన ఇతరులలో ఇరిటేషన్ కలిగిస్తోంది గొంగలి గురుకు పాకితే ఇరిటేషన్ అని చెప్పాడు కదా అదనమాట నా ఇప్పుడు విదాహరణ చేయక నిల్చున్నారు ఇవాళ పోతున్న న్యూస్ పేపర్లో పడిందండి అక్కడెక్కడో సాయిబాబా ఆలయంలో అభిషేకంలో చేస్తున్నారట ఓ చిలుకొచ్చి బాబా నెత్తి మీద కూర్చుందట పేపర్ చూసుకోండి వెరిఫై చేసుకోండి పేపర్లో చూసుకోండి కూర్చుంది సరే అదే చిలకొచ్చి కూర్చోవటం అని చెప్పారు మామూలు అది రెట్టస్తుంది కాదా లేదండి సరే మామూలుగా పూజలు అవి అంతా అయిపోయిన తర్వాత అది వెళుతుంది అది కో ఇన్సిడెంట్స్ అనవచ్చు ఎవరో భక్తుడు ఆ రూపంలో వచ్చాడు వాడు చిలక ఎందుకు పుట్టాడు మనిషి పుట్టవచ్చు కదా అనొచ్చు ఈ ప్రశ్నలు కాదు నాకు ఒక ఇన్సిడెంట్ ఎందుకు నేను కోర్టు చేస్తున్నాను పొద్దున పేపర్లు చూస్తే నాకు బాగుంది అనిపించింది బాగుందని అనిపించింది అందుకని చెప్తున్నా అంటే ఇప్పుడు ఇలా బాగున్నటువంటి విషయాల సమాహారం మన మనసులో ఉందా నచ్చిన పాటల సేకరణ ఉందా నచ్చిన పుస్తకాల సేకరణ ఉందా నచ్చిన కొటేషన్ సేకరణ ఉందా అనుకోకుండా తీరిక దొరికింది అది తీసుకుని కాసేపు చదివితే ఆనందంగా ఉంటుంది కదా వైఆర్ యూ మిస్సింగ్ దట్ క్లష్ అదేమన్నా కాస్ట్లీనా దానికి ఏమన్నా అడ్వాన్స్ బుకింగ్ చేసుకుని మూడు రోజుల ముందు టికెట్ కొనుక్కోవాలా ఏం లేదు కదా ఈ డైరీ ఇంట్లో ఉంది తీసుకున్నాను ఇక్కడ ఓపెన్ చేశాను ఆ పనిని ఎలా చేయటమో నా ఉద్దేశాలను మీకు చెప్పబోతున్నాను అన్నాడు ఐన్స్టైన్ కి ఆదిశంకరుడికి వివేకానందకి విశ్వనాథానికి నిత్యాస్పతిలో వెరవెంగడపకి అందరికీ భగవంతుడిచ్చిన హార్డ్ వేర్ ఒకటి టెన్ టు ది పవర్ ఆఫ్ ట్వెల్వ్ అంటే లక్ష కోట్ల కణాల సామర్థ్యం ఒకటి పక్కన పన్నెండు సున్నాలు ఒకటి పక్కన పన్నెండు సున్నాలు అంటే లక్ష కోట్లు అని చెప్పని అంటారట ఈ లక్ష కోట్ల కణాల సామర్థ్యం వ్యత్యాసం లేకుండా అందరికీ ఇవ్వబడింది మనకు సాధారణంగా ఈ మాట విన్నప్పుడు నేను నమ్మలేదు నమ్మకం కుదరదు మనం అనుకుంటామంటే ఆయన ఎప్పుడు ఫస్ట్ క్లాస్ అండి మా క్లాస్ లో నాకెప్పుడు యావరికి దాటలేదండి అందుకని ఆయన ఇంటెలిజెంట్ అండి నేను కాదండి నేను చదవలేనండి ఇంతకు ముంచి నాకు రాదండి మీ ఇది ఒక రూఢి అభిప్రాయం తప్పు కదా ఆయన ఏం పద్ధతులు అవలంబిస్తున్నాడో ఏ ఆసక్తితో చదువుతున్నాడో ఇంట్లో పరిస్థితులు ఏమిటో నా అబ్జర్వేషన్ అవన్నీ కనుక గమనిస్తే ఏ మార్పులు కనుక నేను తీసుకొచ్చినట్టయితే నేను కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఆయన ఎప్పుడు ఫస్ట్ క్లాస్ వస్తాడు నేను పోటీ పట్టం ఆయనది కాదు ఆయన తొంభై తొంభై వస్తుంది నాకు అరవై అరవై ఐదు వస్తున్నాయి నాకు అర్థమైందా నాకు అరవై ఐదు అరవై ఎనిమిది డెబ్బై ఐదు డెబ్బై రెండు ఐ డెబ్బై ఐదు డెబ్బై కానీ ఏడుస్తూ అరవై దగ్గర ఆగిపోవటం కన్నా ప్రయత్నం చేసి ఎనభై దాకా సాధించి ఆమె ఎవరి బిగ్ స్టాంక్ అసలు ఎందుకు మెనుకోవాలని అర్థం చేసుకున్నట్టయితే మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళటానికి ఉపయోగపడుతుంది కదా అన్నది పాయింట్ అంటే తెలివితేకలు దేనికి వాడుకోవాలి మనం మెరుగోవటానికి బాగు ఆయన స్టిల్ ఒకసారి లేటర్ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్ లో అన్నట్ల నాకున్న సామర్థ్యంలో నేను బహుశా ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఏమైనా వాడుకున్నానేమో అని చెప్పండి ఆయన్నే అంతకు మించి వాడుకోలేదనుకుంటే సగటున మనం బహుశా టూ పర్సెంట్ వన్ పర్సెంట్ వాడుకుంటున్నాం కానీ మనకు ఒక్కొక్కసారి ఏదో టెన్షన్ పుస్తకం చదవడంతోనే సాధనొక్కుదా కాఫీ దావుతే బాగుంది బయటకెళ్ళి వద్దామని చెప్పి మనకి అనుకుంటుంది అది వాడుతున్నదే టూ పర్సెంట్ నాన్ యూటిలైజ్డ్ ఎడ్డీ కేటీ అసలు ఎడ్డీకి ఎందుకు వస్తుంది టెన్షన్ ఎందుకు అంటే ఇది నేను ఇలా విమర్శనాత్మకంగా చెప్పట అభిప్రాయం ఏమిటంటే ఇందాక నేను టైం ని గమనించండి అన్నా ఎక్కడెక్కడ చేజారిపోతుందో వృధానికి అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అంతా కలిసి ఒక ఇరవై నిమిషాలకు రోజుకు మీకు అదనంగా దక్కిందనుకోండి మోర్ ఇంటెలిజెంట్ మేనేజ్మెంట్ వల్ల ఆ ఇరవై నిమిషాలలో మీరు ఒక రెండు మిల్లీగ్రాముల ఆనందం ఎక్కువ పొందుతున్నారనుకోండి ఎందుకు పోగొట్టుకోవాలి లేక ఇంకొకరికి ఓ రెండు మిల్లీగ్రాముల ఆనందాన్ని ఎక్కువ మనం అనుకోండి ఎందుకు పోగొట్టుకోవాలి ఉదాహరణకు ఒకరు ఫోన్ నంబర్ తీసుకున్నాను నేను మూడు నెలలు అయింది మాట్లాడాల ఆయన కుదరలేదు నాకు కుదరలేదు అవన్నీ జాగ్రత్తగా రాసిపెట్టుకుంటే ఫోన్ చేసి ఏమండి ఎలా ఉన్నారు ఓ మీరా ఓహో మూడో సీట్లో కూర్చునేవారు కదా చెప్పండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈ మధ్య ఏమన్నా చదివారా మళ్లీ రామకృష్ణ మఠానికి వెళ్ళారా మళ్లీ మూడు నెలల వరకు పలకరించక్కర్లా పాయింట్ అర్థం చేసుకోండి నేను ఏం చెప్తున్నాను ఐ మిస్ యూ ఐ రిమెంబర్ టు హ్యావ్ మెడ్ యూ టాక్ టాక్ టు యూ అందుకని పొద్దునప్పుడున్న అవసరం వస్తే వెళ్ళి అప్పడకొచ్చి ఏమి అని ఆ దృష్టితో చూడబోకండి చాలా మందికి ఈ ట్రాన్సాక్ట్ దేనికి పడికొస్తాడైనా హౌ క్యాన్ ఐ యూజ్ హిమ్ ఆ దృష్టితో కాదు జస్ట్ తర్వాత ఈ సామర్థ్యం ఏదైతే ఉందో మనకి ఇప్పుడు ఉదాహరణ ఒక పెన్ డ్రైవ్ నేను తీసుకొచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ అది వన్ జీబీ దాని సామర్థ్యం సో మన మైండ్ యొక్క సామర్థ్యం ఇంటే ఉంది ఇందులో మనం టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ పరిస్థితుల్ని బట్టి మనం అంతకు నుంచి వాడుతున్నాం మరి ఇంత సామర్థ్యం దేవుడు ఎందుకు ఇచ్చాడు ఆయన రిస్క్ తీసుకోదలుచుకోవాలి బాధ్యత వద్ద ఇచ్చిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉదాహరణకి ఒక పావుకిలో పచ్చిమిరపకాయలు తీసుకురామని మావిడ చెప్పింది అనుకుందాం పెద్ద గోన్సంచి తీసుకురానంటానా అక్కర్లా చిన్న ప్లాస్టిక్ కవర్ చాలు లేదు వాళ్ళే ఇస్తారు అలా కాకుండా ఒక పది ఇది రెండు కిలోలు ఇది మూడు కిలోలు ఇది అని చెప్పే ఇరవై కిలోలు ఇస్ట్ చెప్తున్నాను సంచమంటాను ఓ తులం బంగారం కొనుక్కురామంటే గోన సంచమంటానా తులం బంగారం అంటే ఎట్లు పెట్టుకుని వచ్చేస్తా కోసంచెపాసిటీ ఎందుకు ఇచ్చాడు ఆయన ఆయన మనం వాడుకోలేమని పిచ్చి మహారాజు వాడు నీ చెప్పబోతున్నది అదే తల్లి ఆయన ఏమన్నా ప్లీజ్ షాక్ ఎక్కువ ఎక్కువ వాడు మాక అనుకో మనం వాడుకోవడం ఎప్పుడైతే సమయాన్ని మిగుల్చుకుంటామో మనకు ఇతరులకు ఆనందాన్ని కలిగించేటట్టు మన జీవిత విధానాన్ని ఫైన్ ట్యూన్ చేసుకుంటామో వెన్ వీ లర్న్ టు లివ్ ఇన్ ది ప్రెసెంట్ అండ్ వెన్ యూ ఆర్ బికమింగ్ బెటర్ అండ్ బెటర్ కాన్షియస్లీ కాన్స్టెంట్లీ దెన్ సచ్ అప్రోచ్ విల్ హెల్ప్ యూ టు హ్యావ్ ఎ better పర్సనల్ life, better హోమ్ life, better ఫ్యామిలీ life, better వర్క్ life. బెటర్ సోషల్ లైఫ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్ వ్యక్తిగా ఎంత ఆత్మీయంగా జీవితాన్ని పంచుకుంటున్నప్పటికీ వాళ్ళకు వేరే విషయాలు ఇష్టమైన ఉండొచ్చు మనకు వేరే విషయాలు ఇష్టమైన ఉండొచ్చు అక్కడ వీ నో దట్ ఈ ఆస్పెక్ట్ దగ్గర ప్రధానంగా మీకు కర్ణాటక సంగీతం ఇష్టం ఆయనకేదో హిందుస్థాని సంగీతం ఇష్టం అని చెప్పని అనుకుంటాం ఆ ఒక్క విషయం దగ్గర పొడవదు పోతాడు మొదట ఏదో అనుకున్నారా ఆయన ఏముంది అందులో ఆయన ఏముంది ఇందులో అనుకున్నారా తెలిసిపోయింది ఆయన టేస్ట్ వేరు మీ టేస్ట్ వేరు అని చెప్పని డోంట్ డిస్కస్ దిలేషన్షిప్స్ కార్డియాలిటీ ఇన్ ది రిలేషన్షిప్స్ అప్పుడు ఏం చేయాలి ఆయన లేనప్పుడు మీరు కర్ణాటక సంగీతం వినండి బోట్రా మీరేదో ఇంట్లో బిజీగా ఉన్నప్పుడు ఆయన హిందుస్తారు సంగీతం వింటాడు అని తప్ప బలవంతంగా నాకేది ఇష్టమో నువ్వు కూడా కూర్చుని వినవల్లే అది మీరన్నా తప్పే ఆయన పాయింట్ అవుట్ అనుకుంటున్నా రైట్ సో పర్సనల్ లైఫ్ అంటే ఒకటి ఉంటుంది హోమ్ ఇల్లు ఉదాహరణ పెళ్లి కాకముందు ఇల్లు డిఫైన్డ్ డిఫరెంట్లీ పెళ్లి అయిన తర్వాత ఫ్యామిలీ డిఫైన్డ్ డిఫరెంట్లీ ఆ హోమ్ లో మీది ఒక ఫ్యామిలీ ఉదాహరణకు కజిన్స్ లేకపోతే ఇతరత్రా బంధువులు లేకపోతే జాయింట్ ఫ్యామిలీలో ఉన్నట్టు అయితే నలుగురు ఎదుగురు బ్రదర్స్ కోడలు తోడుకోడళ్లు వీళ్ళందరూ ఉంటారు అనుకోండి సో హోము ఫ్యామిలీ డిఫరెన్స్ అర్థం అవుతుంది కదా తర్వాత వర్క్ లైఫ్ ఉద్యోగాలు కనుక చేస్తున్నట్టు ఇదో జీవితం అదో జీవితం రోడ్డు షిఫ్ట్ డ్యూటీ ఇరవై గంటల్లో పదహారు గంటలు మీరు పని చేస్తూ ఉండాలి ఇంటి పను ఆ టెన్షన్స్ కొన్ని ఉంటాయి అలసట కొంత ఫ్రమ్ అదర్స్ కొంత ఉంటుంది నాన్ కోఆపరేషన్ దేవుడు నాన్ అప్రీషియేషన్ ఉంటుంది మాట చేస్తున్నావు అది పెద్ద విజయన ఆలోచిస్తుంటే ఇట్లా పెట్టాయి సో వీటన్నింటినీ ఏది బికమింగ్ బెటర్ విల్ ఇంప్రూవ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ లైఫ్ మానవ సంబంధాలు ఎంత చిత్రమైనవంటే మనుషుల మధ్యే బతకాలి కాబట్టి మనుషుల మధ్య ఏ ఇరిటెంట్స్ వస్తున్నాయో మనం గమనించగలిగినట్టయితే ఆ ఇరిటెంట్స్ ని తీసేయటం కష్టం తీసేస్తే సంతోషం తగ్గించుకోవటానికన్నా మనం ప్రయత్నం చేస్తే మన తెలుగుతేటల్ని వాడుకుంటున్నట్లేక మరియు అంత సామర్థ్యం ఆయన ఎందుకు ఇచ్చాడు తెలివితేటల్ని వాడుకోవటాడు వాడుకోకుండా ఆయన ఎందుకు కోపడాలి మనం ఏం కర్మ ఎట్లాంటి జనం పుట్టించావారు దరిద్రం పుట్టుక మన తెలుగులో సామెతో ఉంది ఏమిటది మీకే మీరేందు మనసులే ఉందో మాకేం తెలుసు అడవిలో పుట్టడం మొదటి భాగం ఏమిటి గుర్తు రావటం ఆడదే పుట్టడం కన్నా అడవిలో పుట్టడం ఇది నా గుర్తున్నంత మటుకు మగవాడు అని ఉండడు ఆడవాడే అని ఉంటారన్నమాట పాయింట్ నెంబర్ టూ ఆడవాడు కూడా ఎందుకన్నారు ఎవరు జాలి సానుభూతి లేదు జాలి లేదు మన మీద మన మీద మనమే జాలి పడదాం ఐఆర్ బి కాంప్లికేటింగ్ అవర్ లైఫ్ వెన్ యూ క్యాన్ ఎఫోర్ట్ టు మేక్ ఇట్ రిలేటివ్లీ మోర్ సింపుల్ రిలేటివ్లీ మోర్ సింపుల్ సాపేక్షంగా అద్భుతంగా కాదు అల్టిమేట్ గా కాదు సాపేక్షంగా మనం చేయడానికి ఎందుకు ప్రయత్నం చేయటం లేదు ఏంటి వల్ల నాన్ కోఆపరేషన్ మీ పుట్టినరోజు మర్చిపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటే చేతులు ఎక్కొచ్చు అంతేనమ్మా ఇప్పుడు గాంధీ గారు పుట్టినరోజు నెహ్రూ గారు పుట్టినరోజు గుర్తుంచుకుంటే మంచిదే కానీ ఆ రోజు పిల్లలకి హాలిడే కాబట్టి మనం తెలుస్తుంది లేకపోతే మన జీవితంలో మనకి ఎప్పుడో మనకట్టా తెలుస్తుంది మీ పుట్టినరోజు మీరు మర్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చేస్తాను గొప్పవాళ్ళు ఈ ఆంతర్యం తెలుసా వేరే వాళ్ళు సెలబ్రేట్ చేయాలి మన పుట్టినరోజు మనం సెలబ్రేట్ చేసుకోవడం ఏమిటి అందుకే అది నన్ను అడిగితే ఆ లెక్క ఎక్స్టెండ్ చేసి అనుక్షణము అని చెప్పండి అర్థం కాదు అనుక్షణం అనుక్షణం అని సెకండ్ ఎందుకంటున్నాన అనుక్షణం అని చెప్పని దాని అదర్స్ ఆర్ హ్యాపీ దువర్ లైఫ్ ఈజ్ మేకింగ్ ఎ బిగ్ డిఫరెన్స్ ఇన్ దెమ్ దట్ మీన్స్ దెలిబ్రేటింగ్ యువర్ బింగ్ అర్థం కాదు bro you were you are coming into my life has made a difference in my husband my atta garu my mama garu my pilla lo mere vaalu to bolchi chusi you are so different we are happy we are proud and auntie celebration kada ultimately ideally if we can live a life which is appreciated by everyone around very difficult not easy people are not so open to appreciation you want to receive appreciation adu mana indian culture thalli ఫారెన్ కల్చర్ లో అయితే ఉన్నదానికి లేని దానికి మాటిమాటికి ఎప్రిసియేషన్ ఆ వాడు పాపం సంసారం ఎలా చేస్తున్నాడో తెలియదు కానీ ముప్పై ఏడు సార్లు డిఆర్ డిఆర్ డిఆర్ అంటాడు ఏమి డియరో డియర్ ఎవాపరేట్ అయిపోతుంది మీకు అర్థమైంది కదా చిత్రమైన కల్చర్ అండి వాడు ఇంట్లో కొట్లాడుకున్నారు లేక మామూలుగా ఉన్నారో నాకు తెలియదు బయటకు వచ్చాక పది మంది చూస్తున్నప్పుడు తలుపేసా బయట ముద్దెట్టుకుంటాడు వాడు ముద్దే వాడు పడాలని వాడు ముద్దెట్టుకుంటే నాకేమిటి ఇష్యూ అది కాదు బయట అంటే అంటే ఏమిటి బయట వాళ్ళకి ఎవిడెన్స్ ఇవ్వాలి తాపత్రయం ఎక్కుంది ఇప్పుడు వెదర్ యుడియల్ అండ్ హ్యాపీ ఇన్ సైడ్ అవర్ నాట్ ఈ పాయింట్ బయటకు వచ్చాక బిఫోర్ యు బిడ్ గుడ్ బై పర్దిదే అంటే ఈ ఎగ్జిబిషన్ విషయం కాదు నన్ను అడిగితే సరే వాళ్ళ కల్చర్ వాళ్ళకి అలవాటు పర్మిటెడ్ మనం ఇలా పట్టించుకోము అది వేరే సార్ నేను ఎందుకు చెప్తున్నానంటే మన ఇంట్లో పెంచబడిన పద్ధతిలో భార్యని కనుక భర్త మెచ్చుకుంటే అత్తగారి కోపం వస్తుంది అప్పుడే వీడు కేరళ అయిపోయాడు వీడు నేను నా పెంపకం యొక్క వ్యక్తిత్వం దెబ్బతిన్నది వందల వేల సంవత్సరాల నుంచి అలవాటైనది ఇప్పుడు మీరు జీవితంలో ప్రవేశించిన నాటికి ముందే ఓ ఇరవై ఐదేళ్లు ఉందా అవునా మరి ప్రాబబ్లిక్ మెటేక్ అనదర్ ఫైవ్ ఇయర్స్ ఫర్ యూ మీన్ యూ మే చైర్ యువర్ సెల్ఫ్ యు మే స్టార్ట్ ఎప్రిషియేటింగ్ ఇస్ నాట్ అప్రిషియేషన్ అలవాటు అయిపోయింది నాన్ అప్రిషియే అని కాబట్టి నా పాత జోక్ ఒకటి అవుతుంది జోక్ పాతే గాని కొత్త ఆడియన్స్ లేకపోతే మీ మర్చిపోయిన వాళ్ళు చేసినట్టు అవుతుంది ఓ భార్యాభర్త మాట్లాడుకుంటున్నారట మాట్లాడుకుంటుంటారు సాయంత్రం కూర్చొని మాట్లాడుకుంటున్నారు వాళ్ళ అమ్మాయి సాయంత్రం ఏడున్నర అయింది హైటెక్ సిటీ నుంచి కార్లో దిగింది ల్యాప్టాప్ బ్రీఫ్ కేసు వ్యవహారం అంటుంది చూసారు సంతోషంగా తండ్రి చూసావటే నా అన్నాడు నా కూతురు అంటాడు మన కూతురు నాని కదా ఉండే ఇరవై ఏడు ఏళ్ళ నుంచి ఇట్టనే మాట్లాడుతున్నాడు కొత్త ఉంది అందులో అని పాప మా తల్లి ఊరుకుంది మా నాన్నే చదువుకుంటా అండి చదువుకోమ్మా నీకేం తక్కువరా అన్నాను చదువు అయిపో మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను నాన్న ఇంత చదివించావు అత పెళ్ళైన తర్వాత ఎక్కడో ఏ ఊరో ఏ ఊరు జోగమో తెలియదు ఒక్క రెండేళ్లు ఐ వాంట్ టు డూ ఏ జాబ్ అండర్స్టాండ్ సంథింగ్ అవోట్ లైఫ్ అదర్ సక్సెస్ అట్లా నా చేతి ఎట్ల ఏంటో అందరి చే అర్థం చేసుకుని ఆ తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను రెండేళ్ళు అయిపోయి మహానిషి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను ఏమంటావు అన్నాడు ఏమంటానండి అమ్మాయిని కన్న తర్వాత ఎవరు ఏ పెట్టి పెళ్లి చేయాల్సిందే కదా ఇంతవరకు కథలో ఏ ప్రత్యేక తల్లి లైన్ డ్రా చేయండి ఇప్పుడు జాబ్ చెప్పాలి ఆవిడ ఏమంటే ఒక మాట అని ఏమిటండి ఎవరు కనబడితే వాడికిచ్చి మా నాన్న చేసిన చేయమాకండి నీకు అర్థమైందని అనుకుంట ఇరవై ఏడేళ్ల నుంచి ఆవిడ మనస్సులో నాకు వీయుడు వేరే దేశమైతే ఈ పాడి మూడు సార్లు నాలుగు సార్లు అయిపోయి విడాకులు అవి వీలున్నావు భరించి ఉంది ఇప్పుడు మా నా అంటే ఇక్కడ నెగిటివా పాజిటివాడా కదా ఇందులో రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి నా జీవితం ఎట్ట అయిందో అమ్మాయి జీవితం అట్ట అవద్దండి ప్రపంచం బావలేదు వాడక్కడ పెళ్లి చేసుకున్నాడో రెండో పెళ్ళో మూడో పెళ్ళో మంచోడో చెడ్డవాడు ఉద్యోగం ఉందో పీకేసారో ఈ మధ్య తెలీదు వేరే పెళ్లి చేసుకుని పెళ్లి చేస్తాం అది పాజిటివ్ సైడ్ రెండోది సరే ఈ నవ్వుతున్న మనిషి నవ్వు మాయమైంది ఆ రోజున వాళ్ళ ఇంట్లో వంట చేసుకున్నారో వండింది తిన్నారో లేదో మనకు వివరాలు అక్కర్లేదు అంటే మనం మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలా లేక ఇట్టేం సార్ అబద్దం చెప్పింది ఆవిడ నిజంగా చెప్పింది కదా మీరే కదా సత్యం బధహ ధర్మం చర అని చెప్పని ఆ సత్యం చెప్పాలి ఏమ్మా అంటే అందుకని ఇప్పుడు ఆవిడకు సన్మానం చేస్తామా మీరు ఆలోచించారు ఇప్పుడు నేను ఆవిడ అబద్దం చెప్పింది అని నేను అంటాను రైట్ ఆర్ రాంగ్ వీ ఆర్ నాట్ కన్సర్న్ నిజంగానే ఆవిడ బహుశా ఆవిడకున్న తెలివితేటలకి ఇంకా మంచి సంబంధం రావాలి ఒరే ముగ్గురు ఆడపిల్లలు రాని ఎక్కడ తీసుకొస్తాను నువ్వు ఎం టెక్ చేసావు గానీ ఆయన బీటెక్ చేశాడు ఆయన గానీ మంచి కుటుంబాన్ని రా చేసుకోరా అని ఆ తండ్రి ఏదో నచ్చచెచ్చి చేసేశాడు చాలా ఇళ్లలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ జరుగుతుంది You are, you are not given the freedom to disagree. You are given the freedom to accept what I dictated. Know what I did with it? развит. deciresg between what I dictated. Or I've entitled to do me as a client with what I said. It's not a second, it's not a second. It's not a second. We've got to do that, లెసన్ అవ్వాలి కదా లెసన్ అవ్వకపోతే వాళ్ళకి కష్టం ఎంత భయపడికోనకు సమయం కదా ఒక విషయం ఏంటంటేనమ్మా ఏ అండ్ బి ఏ ప్లస్ బి ఏ బిడ్ ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి అవునా తప్పకుండానండి జాగ్రత్తగా ఆలోచించి చేద్దాం అప్పుడు అంతే చెప్పాలి ఆ తర్వాత ఎప్పుడో కూర్చున్నప్పుడు నేను నేను విన్నవి ఇలా ఉన్నాయి మరి ఏం జాగ్రత్తలు తీసుకుందామంటారు మూడు ఓ ఇరవై ఐదేళ్ల క్రితం అప్పటి పరిస్థితులు అప్పటి మానసిక స్థితి అప్పుడు అమ్మాయిలు ఇంకా ఎక్కువ సిగ్గుపడుతూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఈ పిల్లలు ఈ తరం పిల్లలు అలా కాదు మరి అమ్మాయి మనస్సులో ఉన్నటువంటిది ఏమన్నా కనుక్కుందామా అర్థమవుతుందా ఇప్పుడు తన మనస్సులో ఉన్న భావాన్ని బైకి చెప్పటం వల్ల సత్యం చెప్పిన తృప్తి దొరుకుతుందే గానీ మిగిలిన జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకున్న ఫలితం అనుభవించాల్సి వస్తుంది కదా అరిగెటింగ్ మై పాయింట్ అసత్యంతో దే జీవించదలుచుకోలేదు మాది కుదరదు అయితే పుట కానీ రోజు ఘర్షణ ఏంటి ఇప్పుడు ఎన్ని సందర్భాలలో మన జీవితాల్లో మనం సర్దుకుంటామో మీరు అర్థం చేసుకోండి నేను ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే ఏ సందర్భంలో ఎలా చెప్తారన్న తెలియదు కానీ సర్దుకోవటం అనే ఒక అవసరాన్ని మీ పిల్లలకు మీరు నేర్పండి వద్దు మన ప్రస్తుత పరిస్థితుల్లో ఆడపిల్లలకి ఇంకొంచెం ఎక్కువ నేర్పించాలేమో మగు పిల్లలకు కొంచెం నిర్తిక్కలు తగ్గించుకోరా కదా అని ఇంకొంచెం ఎక్కువ నేర్పించాలి అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నారు నేను ఇదో సింగిల్ మ్యాథమెటికల్ ఫార్ములా కాదు లైఫ్ టెక్స్ట్ బుక్ ఆఫ్ మ్యాథమెటిక్స్ కాదు పాఠం చెప్పి వివరం చెప్పి ఉదాహరణలు ఇచ్చి ఆఖరికి ప్రశ్నలు ఇచ్చి ఆ ప్రశ్నల హింట్స్ ఇచ్చి ఇలా చేస్తే నీకు ఆన్సర్ వస్తుంది అని చెప్పని లైఫ్ లో ఎవరు చెప్పలా పుట్టుక కామన్ డెత్ కామన్ మధ్యలో జీవితం డిఫరెంట్ ఒక ఇంట్లో తల్లిదండ్రులకు ముగ్గురు నలుగురు పుడితే ఆ నలుగురు జీవితాలు ఒక్కలే ఉండవు ఒక్కలా తెలివితేటలు ఉండవు అదృష్టాలు ఒక్కలా ఉండవు ఇంత వైవిధ్యం ఉన్నప్పుడు మనమేం నేర్చుకోవాలి కొంచెం ఆలోచించి మాట్లాడదు నిదానంగా అమ్మతోనో అక్కతోనో చెల్లెలతోనో ఎవరితోనో నలుగురితో డిస్కస్ చేసుకో వీలున్నంత వరకు డామినేట్ చేయకు పరిస్థితులని అందరి మంచికి వీలయ్యేటట్టు మార్చడానికి ప్రయత్నం చేయ ఒక్కదాని మంచికి మార్చడానికి ప్రయత్నం చేయ నీకు అర్థమవుతుందా ఇది నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విల్ డిఫర్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అనుకోండి ఇంతకే మనం ఎప్పుడు పుట్టినరోజు దగ్గర ఉన్నట్టు సరే పుట్టినరోజు మర్చిపోయే వాళ్ళని పక్కనట్టు పెడితే గుర్తున్న ఆ రోజు ఏం చేస్తారు ఏం చేస్తాము పుట్టినరోజున మీ ఇష్టం మీ ఇష్టం వచ్చింది చేయండి మీ పుట్టినరోజు మీ ఆయన మర్చిపోయారని అనుకుందాం ఊరికి మర్చిపోర్లే కానీ మర్చిపోతే మీరు ఊరుకుంటారా ఏం చేస్తారు ఆ రోజు ఏదే అని మర్చిపోతే అదే అంటున్నారు ఈసారి మర్చిపోయారు మీరు ఇంకోసారి మర్చిపోతే అని పద లేదు మీరెలా నా పుట్టినరోజు మర్చిపోతున్నారు మీ పుట్టినరోజు మర్చిపోయే హక్కు నాకు ఆటోమేటిక్ సంక్రమించింది అని చెప్పాలి లేకపోతే ఆయన లేకపోతే ఆయన మర్చిపోతాడో లేదో ఎదురు చూసే రిస్క్ తీసుకోవడం కన్నా మూడు రోజులు ముందు నుంచే ప్రోగ్రామ్ డిక్లేర్ చేస్తే సరిపోదా రోజు పొద్దున్నే వెళదాం ఆ రోజు అక్కడికి వెళ్దాం అక్కడి నుంచి హోటల్కి వెళ్దాం హోటల్ నుంచి డిన్నర్ డిన్నర్ చేసుకుని ఎదురు మీ ఇష్టం మీరు ఏం చేస్తారో మీ ఇష్టం కరెక్ట్ నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇంతవరకు చేస్తూ ఉన్న పనులు పుట్టినరోజు కాదు ప్లస్ చేయదలుచుకుంటున్న పనులు మీ ఇష్టం మీ లైఫ్ గురించి కాదని చెప్పేది నాకు కావాల్సింది మాత్రం ఒక్కటే మూడు ప్రశ్నల్ని గుర్తుంచుకోండి ఏంటయ్యా మూడు ప్రశ్నలు అని అండి ఇప్పుడు ఎక్కడున్నాము ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము అంతే వేర్ ఆర్ వీ నవ్ వేర్ డూ వీ వాంట్ టు గో వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ టు గెట్ దాట్ చేరుకోవాలి హయ్యర్ లెవెల్ కి ఆనందం ఇప్పుడు ఇప్పుడున్న ఇప్పుడు ఏదో ఎయిటీ టూ ఆనందం ఉంది మనకు నెక్స్ట్ బర్త్డేకి ఎయిటీ త్రీ పర్సెంట్ అన్న చెప్తాం ఏం చేస్తే ఎయిటీ అవుతుంది మళ్ళీ అనాలిసిస్ అబ్జర్వేషన్ చిన్న హ్యాస్యం చెప్తా ఏమనుకోకండి నేను మాట్లాడుతున్న ఉదాహరణలు వాళ్ల వైపు మా వైపు కాదు అని మీరేం బాధపడకండి విత్ ఇన్ బ్రాకెట్స్ మీ డ్యూటీలు మీకు తెలుస్తాయి అంతా వాళ్ళకు పనికొచ్చేటట్టు చెప్తున్నావేంది సార్ ఇదని మీరు అనుకో మీకు ఆయన ఐదందల రూపాయలు చీర తెచ్చాడా ఎనిమిది వందలా రెండు వేల ఏమనుకోకుండా ముఖ్యం కాదు ముఖ్యం కాదు ఆయన జీతం ఎంతో పరిస్థితులు ఎంతో డబ్బులు కనుక పెడితే ఎక్కువ ప్రేమ తక్కువ డబ్బులు పెడితే తక్కువ ప్రేమ ఆ భావనల నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత ఆనందం ఎక్కువ పొందగలుగుతాం మనం ఒక నవ్వు చాలు ఒక పలకరింపు చాలు ఒక ప్రేమతో చూసిన చూపు చాలు అంటే అలా చెప్పని ఈ చిరుడొద్దు ఏమొద్దు అన్నీ చెప్పటం తెలుగులో సాను అవుతుంది కూడుగుడ్డో అడకపోతే కొనో కూతురు కొనో ప్రేమగా చూసుకుంటానని కూడ అడగొచ్చ గుడ్డు టు చూసేది కన్నా కూతురు కన్నా ప్రేమగా ఇవే ఇవ్వలేదు వాడు ఇంకోటివిస్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో ఆ మూడు ప్రశ్నలు మనం గుర్తుపెట్టుకోవాలి మరి ఎవరికి వాళ్ళు ఒక లైఫ్ స్కెచ్ లైఫ్ ప్లాన్ గోల్ ఆలోచించటం మంచిది దాన్ని ఏ సమయానికి ఏది అంటే ఒక టైం స్కేల్లో మూడేళ్లలో ఇది ఐదేళ్లలో ఇది ఎనిమిదేళ్లలో ఇది నేను సాధిస్తాను ప్రయత్నిస్తాను ఆనెస్ట్ గా అడ్జస్ట్ రీడిఫైన్ అవ్వచ్చు గోల్స్ రీసెర్చ్ చేసుకోవచ్చు బట్ ఐ హ్యావ్ సమ్ ప్లాన్ మీకు చిన్న పాయింట్ చెబ హిమాలయాలకు అంటే ఎక్కడికైనా సరే హరిద్వారో హృషికేశో గంగోత్రో యమునోత్రువు నాకు తెలియదు వెళ్ళొచ్చిన వాళ్ళు ఎంతమంది ఒకసారి చేయద్దని ఒకటి తెలియనప్పుడు కదా లేదనే అర్థం ఇప్పుడు ఉదాహరణకి ఎప్పుడో ముసలాళ్ళు లేకపోయాక మోకాళ్ళ నొప్పులు మెట్లెక్కలేము తిన్న జీర్ణం కాదు ఇవన్నీ తలనొప్పులు వస్తాయి ఇప్పుడే వెళ్దాం ఉంటే అప్పుడే ఏమి నీకు అని అంటారు అది వేరే సంగతి ఇవన్నీ రకరకాలు ఏం చేసినా అందరికీ నచ్చేటట్టు చేయలేము మనం ఇది పక్కనట్టు పెట్టి ఒక నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఐ డోంట్ మాయింట్ సెటింగ్ అపార్ట్ ఫ్రమ్ యువర్ ఇన్కమ్ ఆ ఫ్రమ్ హస్బెండ్స్ ఇన్కమ్ ఆటలు ఒక నలభై వేలు సేకరించుకుని మీరు మీ ఆయన అత్తగారు ఉంటే అత్తగారు లేకపోతే మీ పిల్లలు ఒకరోధ చూసుకుని అవునా ఒక్క వారం రోజుల ట్రిప్ అయినా అలా వెళ్ళి ఒక్కసారి హిమాలయాలను చూసొద్దాం మీకు అర్థమవుతుందనే చెప్పేది ఇది ఒక చిన్న ఆబ్జెక్ట్ లేదు నా కొండలంటే భయం వస్తారు కానీ నాకు నాకు కొండలు లేవు మీకు అర్థమవుతుందనే చెప్పేది సముద్రం అంటే భయం సరిపోతూ సముద్రం దూ మైదానం ఉన్న ప్రాంతానికి వెళ్ళడా అంటే ఎక్కడికి వెళ్ళాలను కనీసం భారతదేశం నేను స్విట్జర్లాండ్ కి వెళ్ళండి సింగపూర్కి వెళ్ళండి అని నేను చెప్పటంలా భారతదేశంలోనైనా పుణ్యక్షేత్రాలు మరొకటో చూడదగ్గ ప్రదేశాలు ఇది ఒక రెండో మూడో ఉన్నాయి ఈ మూడు లిస్ట్ చేసుకుంటాను ఈ మూడింటిలో ఏదో ఒక ఆర్డర్ లో కానీ రెండు వేల డిస్కస్ చేస్తున్నాం రెండు లోపు నేను ఈ మూడు ప్లేసెస్ పడదలుచుకున్నాను ఆయన ఎప్పుడో మంచి మూడ్ లో ఉన్నప్పుడు కూర్చునే కాబట్టి ఇది నా ప్లాన్ ఇది అర్థమవుతోందని చెప్పేది దీనివల్ల ఏమవుతుంది ముందు ఎట్లీస్ట్ ఫుల్ఫిల్ అవుతుందో లేదో తెలియదు కానీ చెప్పిన లాభం అన్నా దింది కదా సాధారణ పరిస్థితుల్లో ఏమాత్రం అవకాశం ఉన్నాయని ఫుల్ఫిల్ చేయడానికి ఆలోచిస్తాడు కదా రేపు పొద్దున ఉదాహరణకి ఏదో బంగారం తగ్గిందని ఇంకో రెండు తులాలు పొందామని మీరు అనుకున్నారు మీరు కొనేలో పెరిగింది కొనగరవా తగ్గింది గొడవలు ఏం చేసినా అందరికీ నచ్చేటట్లు చేయలేము అందుకని ఇది గుర్తు పెట్టుకుంటే ఇందులో ఉన్న లాభం ఏంటంటే మేకప్ టు ది రియాలిటీ టేకప్ ది ఛాలెంజ్ మేకప్ ది లాస్ ఆఫ్ టైమ్ అండ్ వేస్టేజ్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ కమప్ ఇన్ యువర్ లైఫ్ దీనికి ఇంతవరకు జీవితం మనకు ఎలాగోలా గడిపేశాం తెలుసో తెలియకో చేసేసాం కోపడ్డాము మాటలు పాడ్డాము మనం మాటలు అన్నాము లేక నా కర్మ నీతో జీవితాన్ని ముడిపేసుకున్నానని చెప్పని అనుకున్నాము ఇవన్నీ అయిపోయాయి ఇప్పటి నుంచి ఏం చేయాలి నాది ఇంతే నేను మారను అని అలా ఉందామా మారటానికి ప్రయత్నం చేద్దామా మార్చడానికి ప్రయత్నం చేద్దామా రెండు రెండు సాధ్యమే బృధానికి ఆయనకి ఏదో చెడలవాట్లున్నాయనుకుందాం తాగుతాడని అనుకుందాం మార్పించడానికి మనం ప్రయత్నం చేయొద్దు మీకు అర్థమవుతుందా అంటే ఏది మార్పించాలి ఎంత మార్పించాలి మన రోల్ మన కాంట్రిబ్యూషన్ ఉంది అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి సో ఇందులో ఇక్కడ పర్పస్ ఏమిటంటే గాంధీ గారు ఒక చోట ది మెయిన్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లివ్ రైట్లీ థింక్ రైట్లీ అండ్ యాక్ట్ రైట్లీ మనోవాక్కాయ కర్మల గురించి ఆయన చెప్పారు సవ్యంగా ఆలోచించండి అంటే కేవలం స్వార్థంతో మీ బాగు మీ ఆలోచనలు మీ సుఖం కాకుండా అందరి ఆలోచనలు అందరి మన కుటుంబము అంటే మొత్తం ఫ్యామిలీ ప్రపంచం వసుధైక కుటుంబంలో మన కుటుంబం ఒక భాగం ఆ కుటుంబంలో ఆనందం ఉండాలంటే మనం ఏం చేయాలి ఆలోచించండి మీకే తడుతుంది లేదు డిస్కస్ చేయండి లేకపోతే ఆల్ రైట్ నాలుగు అనుకుందాం ఒకటి ఇప్పుడు ఒక నెక్స్ట్ ఇయర్ ఒక నెక్స్ట్ ఇయర్ అని చెప్పని అనుకోండి ఏమనుకున్నా ఆలోచించటం వల్ల కొంచెం స్పష్టత ఏర్పడుతుంది స్పష్టత వల్ల సర్దుబాటుకు అవకాశం ఎక్కువ అవుతుంది ఆలోచించకుండా ఐ డిక్టేట్ హ్యూమన్ సిజన్ లేక యూఫ్ యూ అర్ డిక్టేట్ ఐ అసలు నువ్వేమన్నా చెప్పు చెప్పావు కాబట్టి అస్సలు కొందరు ఉంటారు ఇప్పుడు నీకేం కావాలో చెప్పు అంటారు పాపం అమాయకంగా చెప్పేస్తారు అది తప్ప ఇంకేదైనా డిసైడ్ చేస్తారు అని సో అలాంటి తిక్క వంశో గురించి నేను మాట్లాడుతున్నా ఈ మరి మహాత్మా గాంధీ గారిని ఇన్స్పైర్ చేసిన వ్యక్తి ఎవరు మన వివేకానంద నిజానికి ఆ సమయంలో ఆ వివేకానంద గనక రంగంలోకి వచ్చి ఉండకపోతే ఆ ఇండియన్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్ ఆ షేప్ ను సంతరించుకునేది కాదు మనం ఇప్పుడో స్వామీజీ అనుకుంటామంటూ మయానంద్ చెప్పారు ధర్ తిలక్ తర్వాత తర్వాత మహాత్మాగాంధీ గారు రంగంలోకి వచ్చారు బాలగంగాధర్ తిలక్ వివేకానంద గారు ఇద్దరు కూర్చుని ఒక మూడు నాలుగు రోజులు అనేక విషయాలు చర్చించిన తర్వాత టూ రివల్యూషన్స్ ఆర్ ఇంపార్టెంట్ టుడే ఇన్ అవర్ కంట్రీ ఒకటి పొలిటికల్ రివల్యూషన్ రెండోది స్పిరిచువల్ రివల్యూషన్ కేర్ ఆఫ్ వన్ ఐ టేక్ కేర్ ఆఫ్ ది అదర్ అని చెప్పని బాల గంగా దుల మహానుభావులు స్వరాజ్యమే నా జన్మ హక్కు అని ఆయన చేయగలిగేదని ఆయన చేశారు ఎంత మంచి మనిషి అంటే ఎవరో ఇంటర్వ్యూ చేస్తూ సార్ స్వాతంత్రం వచ్చిందని అనుకుందాం వస్తే మీరేమవుతారు ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ అని అడిగారట వచ్చాక నేను వెళ్ళా చెప్పుకుంటా ఇంతటి ఉదాత్మైన వ్యక్తిత్వం ప్రతి పతకానికి ఆ పేరు ఈ పేరు పెట్టడం వల్ల మనం గుర్తుంచుకోవాల్సిన వ్యక్తులను మర్చిపోతున్నాం మర్చిపోవాల్సిన వ్యక్తులను గుర్తుంచుకోం ఈ వాక్యమేమన్నా అర్థమైందా అయింది కదా అది సరే సరే మన వివేకానందు అంతటి మహానుభావు మీరు ఈ రోజున ఇంటికి వెళ్తూ వెళ్తూ ఇంగ్లీష్ బాగా కంఫర్టబుల్ అనుకుంటే వివేకానంద హిజ్ కాల్ టు ది నేషన్ అని నాలుగు రూపాయల పుస్తకం ఒకటి బుక్ షాప్ లో దొరుకుతుంది ఇంగ్లీష్ చదువుకున్నా గానీ కొంచెం ఇబ్బందిస్తారంటే తెలుగు పుస్తకం ఉంటుంది దీని ట్రాన్స్లేషన్ భారత జాతికి నా అని ఐదు రూపాయలు మీ ఇష్టం ఇంగ్లీష్ కుంటారు తెలుగు కొంటారు ఇంక ఇష్టం వచ్చింది కొనండి వివేకానంద హిజ్ కాల్ టు ది నేషన్ అనేది ఇంగ్లీష్ పుస్తకం ధర నాలుగు రూపాయలు భారత జాతికి నా హితవు అని చెప్పి దాని తెలుగు అనువాదం ఐదు రూపాయలు ఈ రెండు సబ్సిడైజ్డ్ ఎడిషన్స్ నిజానికి ఆ పుస్తకాలు అచ్చివేయటానికి అంతకన్నా కొంచెం అంత ఖర్చో ఎక్కువ ఖర్చో అవుతుంది అందుకని తక్కువ ఖర్చుతోనే మనకు వస్తున్నట్లు లేక మనవి ఏమిటంటే అది తీసుకుని చదవండి నవల్లాగా చదివి పక్కన పారేయవద్దు ఒకటో రెండో కొటేషన్స్ రెండు వందల ఇరవై రెండు ఉన్నాయి ఆ పుస్తకంలో ఆ పుస్తకమే వీళ్ళు ఇచ్చారా అమ్మా మీరు కొన్నారా ఇచ్చారా మరీ మంచిది ఇంగ్లీష్ ఇస్తే తెలుగు కొనండి తెలుగు ఇస్తే ఇంగ్లీష్ కొనండి ఎందుకంటే ఒకసారి ఆ ఇంగ్లీష్ మనకు కొంచెం అర్థం అవటం కష్టం ది డెప్త్ ఆఫ్ ఇట్లా పిల్లలకి ఇచ్చారా నాకేం తెలిసి ఇచ్చారంటే అవునంటే మీ అందరికి ఇచ్చారేమో నేను అనుకున్నాను కొన్ని మీ పిల్లలకిస్తే మీకు ఇచ్చినట్టే ఆ పరోక్షం మన ఇంట్లో పుస్తకం వచ్చినట్టే కదా ఆయన పిల్లలకి ఇచ్చారు పిల్లలు చదువుతారని అనుకోమాకండి అని నేను చెప్తున్నాను నేను సరే అందులో చదివితే ఏమి లాభం ఏమిటి వ్యవహారంతా అది ఒక శివలింగంపై అభిషేకం చేస్తూ ఉంటే శివలింగానికి లాభం అనుకుంటే మాత్రం నేను ఒప్పుకున్నాను ఆ అభిషేకం చేయటం వల్ల మనస్సుకు ఏకాగ్రత కుదిరితే ఆ లాభం మనకు లింగానికి కాదు అదేదో చదవటం వల్ల మనం ఏదో అంత గొప్ప సేవ చేసేస్తున్నాం ఈ ప్రపంచానికి అని మాత్రం అనుకోకండి అది చదవటం వల్ల మన మానసిక ఆరోగ్యం బాగుపడటానికి కర్తవ్య దీక్ష గురించి అవగాహన రావటానికి ఉపయోగపడుతుంది అనుకునే దృష్టితో చదవండి అని చెప్పడం మనది రైట్ సో అది నేను చెప్పిన కొటేషన్ చాలా బాగుందండి నాకు నచ్చిన కొటేషన్ నిన్న హరిహర కళాభవన్ లో ఇంపాక్ట్ ప్రోగ్రామ్ లో స్వామి బోధమయానంద గారి లెచ్చం ఆ లెక్చరు సరే ఏదో నాకున్న రవ్వంత పరిచయంతో నన్ను పరిచయం చేయమన్నారు రెండు మాటలు చెప్పాక స్వామీజీ ఉపన్యాసం అయిపోయిన తర్వాత చెప్తూ నాకు తెలిసిన ఒక ఐదారు పది కొటేషన్స్ లలో స్వామీజీ వాడని కొటేషన్ ఏదన్నా ఒకటి నాకు దక్కుతుందా అని స్వార్థంతో ఆలోచించారు ఈ కొటేషన్ దక్కింది ఆయన అది వాడలేదు నిన్న వేరే ఇంకేవో చెప్పారు చెప్తూ నేను చెప్పాను అన్నమాట గుడ్ అండ్ డూ గుడ్ అని మూడు నాలుగు పదాలు అందులో ఒక పదం రెండు సార్లు రిపీట్ అయింది గుడ్ అనేది రెండు సార్లు వచ్చింది కదా బీ గుడ్ డూ గుడ్ ఆయన బీ అండ్ డూ గుడ్ అని అన్నారు పార్ట్ వన్ బి గుడ్ పార్ట్ టూ డూ గుడ్ అందరూ మంచి పనులు చేయాలి మనసు ఒప్పుకోదే ముందు మంచివాళ్ళు అవ్వాలి ఈ లాజిక్ అర్థం చేసుకోండి మంచివాళ్ళు అయితే ఆటోమేటిక్ మంచి పనులు చేస్తారు అదేదో సంస్కృతంలో శ్లోకం ఉంది కరెక్ట్ గా గుర్తులేదు జానామీ అనేదో స్టార్ట్ అవుతుంది ఒకసారి దుర్యో ద్రోణాచార్య వారు పిలిచారు ఈయన వీళ్ళ ఈ ఐదుగురు బ్రదర్స్ కు ఈయన హెడ్ తొంభై తొంభై మంది మిగిలినాడు ఉన్నారు కదా పిలిచి కూర్చోబెట్టేదో విషయం చెప్పి ఏమిటి అని ప్రశ్నార్థకంగా చూశారట ఒకే గురువు గారు గురుకులం ఒకే టైం టేబుల్ ఒకే సిలబస్ ఒకే వ్యవహారం ఏది పాండవులకి గౌరవం ఇందులో తేడా లేదు ముందు దుర్యోగాన్ని అది అడిగారట అడిగితే మంచి చెడు ఏమిటో నాకు తెలుసు మీరే చెప్పారు బాగా అర్థమైంది కానీ మంచి వైపు నా మనసుపోదు నేనేం చేయను అన్నట దారు అడిగారట మంచి చెడు ఏమిటో నాకు తెలుసు కానీ చెడు వైపు నా మనసుపోదు నేనేం చేయను అన్నట ఇదండి ఇప్పుడు ఏం చెప్పాను నేను సిలబస్ ఒకటే చెప్పిన పాఠం చెప్పిన వ్యక్తి ఒకటే పాఠం చెప్పినప్పుడు నాన్న ఇది మంచి ఇది చెడు కోపం వద్దు అపకారం చేస్తుంది మనకన్నా ఎదుటివాళ్లు మేలుగా ఉంటే అసూయ పడతాము వద్దు నీలో ఏదన్నా సామర్థ్యం ఉంటే గర్వం వస్తుంది వద్దు మీకు అర్థమవుతోంది కదా ఇలా ఏవో చెప్పాడు చెప్పిన తర్వాత ఇప్పుడు పాఠమైన తర్వాత నేను ఏం చేయాలి ఏది మంచో ఏది చెడు అనే విచక్షణతో ఆలోచించి ఏవి అలవాటు చేసుకోవాలిందా నేను చెప్పాను నేను ఇక్కడ ఉన్నా చెడు ఇది మంచి ఇటువైపు పెళ్లాలా ఇటువైపు వెళ్లాలా ఏది పెంచుకోవాలి తగ్గించుకోవాలి అనేటువంటి ఆలోచనలు నేను చెయ్యాలి చెప్పిన పాఠాన్ని బట్టి అలాంటిది ఏం చేశారు వీళ్ళు వీళ్ళిద్దరు తెలిసి తెలిసి చెడు అని తెలిసి తెలియగారు తెలిసి తెలిసి చెడు అని తెలిసి ఈయన ఈ మార్గంలో పోయాడు అవునా చదువు మంచి తెలుసు కూడా నేను ఈ మార్గంలోనే పోతాను ఐ విటిక్ టు వాట్ ఐ హైడెడ్ ఆర్ వాట్ ఈస్ గుడ్ అని ఈ నిర్ణయం అది నేను అనుకుంటాను బి గుడ్ అండ్ గుడ్ అన్నప్పుడు అందరూ తమ వంతు చాతనైనట్లు మంచి పనులు చేయవలే మంచి పనులు చేయడానికి ముందు మనస్సు ఒప్పుకోవాలిగా మనసు ఎప్పుడు ఒప్పుకుంటుంది ఆ మనస్సు మంచి నేర్పించినప్పుడు ఒప్పుకుంటుంది మంచివాడైనప్పుడు ఒప్పుకుంటుంది ముందు బి గుడ్ అంటే ఫస్ట్ టార్గెట్ మనం ఏం చేయాలి మొట్టమొదట బీ గుడ్ ప్రయత్నం చేయాలి చేస్తూ వీలున్నంతలో డూ గుడ్ కు ప్రయత్నం చేయాలి రేపు పొద్దున ఒక లెవెల్లో మనం బీ గుడ్ ఇది పెరుగుతూ ఉన్నా కొద్ది ఈ డూ గుడ్ లెవెల్ కూడా పెరుగుతూ ఉంటుంది సో ఇది స్ట్రాటజీ అన్నమాట సో అందుకని నాకు ఈ దక్కని బాగా నచ్చుతుంది అందుకని చెప్పి చెప్తాను నేను అంటే అది ఇంపాక్ట్ అని చెప్పని నిరుద్యోగులకు యువతకు ఏర్పాటు చేయబడిన కార్యక్రమం పదిహేను వందల మంది కూర్చోవచ్చు పన్నెండు వందల మంది పన్నెండు వందల యాభై మంది దాకా ఉన్నారు ఒక్కరోజు ఒక్క కార్యక్రమాన్ని బట్టి వాళ్ళు వాళ్ళ స్నేహితుల్ని బంధువుల్లో యాభై మందిని ఎక్కువ తెచ్చుకుంటున్నారు తెచ్చుకోవటం లేదు అదంతా ఉంది పరాలేదు పక్కన పోస్టర్ కూడా ఉంది అదేమో సరే నూరు నూరు రూపాయలు డిపాజిట్ ఇవ్వాలి టు నైన్ అమ్మా అది ఫస్ట్ నుంచి వాళ్ళ మూడో రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అని చెప్పి నన్ను పట్టాభిరామ్ గారు ఉపన్యాసం అయింది మ్యూజిషియన్ పట్టాలు ఇవాళ బహుశా నేను మాట్లాడే ప్రమాదం ఉంది ఫోర్ టు ఫైవ్ ఓకే చెప్తున్నాను ఇవ్వ మూడు రోజులు వింటూ ఇంకేం భరిస్తారులే గానీ నా ఉపన్యాసం నమ్మనమని కాదు మీకు సరే సో అందుకే అక్కడ కూడా రాశాను గెట్ ఇన్స్పైర్డ్ ప్లీజ్ రీడ్ వివేకానంద హిస్ కాల్ టు దినేష్ అన్ ఓ ముప్పై ముప్పై ఐదేళ్లకి వెళ్తాం ఈ పుస్తకం ఒక ధర యాభై పైసలు ఉండే అప్పుడు నేను చదివా అనేక మంది చదవటానికి పరోక్షంగా నేను కారణమయ్యాను నేను అందుకే ఏం చెప్తానంటే ప్రేమతో ఆ పుస్తకం కొని చదవండి మీకు నచ్చకపోతే మనీ బ్యాగ్ గ్యారంటీ నాలుగు రూపాయలు నేను ఇస్తాను అని చెప్తాను అంటే అంత నాకు డబ్బు ఎక్కువ పొగరు కాదు అంత నమ్మకం ఆ పుస్తకంలోని కంటెంట్ మీటర్ ఇది నేను మీకు ఇంత వివరంగా చెప్పడానికి కారణం ఏమిటంటే మీ పిల్లలకు ఎలాగో ఇచ్చారు నాకు సంతోషమే కూర్చుని ఒక్కో రోజు ఒక్కో కొటేషన్ని వాళ్ళు చదవటం చదివే ప్రొనౌన్సియేషన్ని అవసరం ఉన్న చోట కరెక్ట్ చేయండి ఆ తెలుగు ట్రాన్స్లేషన్ కూడా కొనుక్కు తీసుకెళ్ళండి ఇంగ్లీషు తెలుగు రెండు చదివినప్పుడు మీకున్న అవగాహన మేరకు ఇంకొంచెం విస్తృతంగా ఎక్కడ వివరంగా చెప్పాలో చెప్పగలరో అలవాటు అవుతుంది దానివల్ల ఏమవుతుంది ఇట్ విల్ సింక్ ఇన్ ది మైండ్ అప్ దూ ఎప్పుడో అమ్మ చెప్పింది చిన్నప్పుడు బొషు దాన్ని టెస్ట్ సందర్భం మనకి ఇంతవరకు జీవితంలో రాలా వచ్చినప్పుడు సడన్ గా అది గుర్తు వస్తుంది పది సార్లు ఇరవై సార్లు ముప్పై సార్లు ఒకటి అవగాహనలోకి తెచ్చుకున్నందువల్ల అది ఆంతర్యంలో బలమైన కులాందులను ఏర్పరచుకుంటుంది మనం ఎక్కడో పార్క్లో కూర్చుంటాం అనుకోండి తోచకుండా ఒకే గడ్డి పీకుతాం తేలిగ్గా వచ్చేస్తుంది అదే చెట్టును పీకండి ఏ భీవుడు హనుమంతుడో పిగలుగుతారు ఎందుకంటే వేళ్ళు ఎంత లోపలికి తన్నుకుపోయాయి చొచ్చుకుపోయిన వేళ్లతో ఉన్న చెట్టుకు ఎంత పైన ఎంత పెద్దగా ఉందో దాదాపు అంత సామ్రాజ్యము కింద విస్తరించి ఉంటుంది చెట్టును కదిలించట్లు ఇంట్లో భారతం భాగవతం రామాయణం చెప్పా కదా చెప్తానే మీ ఇష్టం ఎవరిదనా పోనండి ఇప్పుడు సుందర చైతన్యానంద స్వామిలో వారి ఉన్నాయి ఇంగ్లీష్లో రాజాజీ సంక్షిప్తీకరించి భారతం రామాయణం రాసినవి ఉన్నాయి ఒక అదేంటి ఆంతరేమేంటి సరే అప్పట్లో అట్లా కూరలు కొమ్ములు రాక్షసులు ఉన్నారు లేరు అది కాదు అలంకారాలు లేకుండా రాక్షసత్వం ఉన్న మనుషులు లేరు వాళ్ళు ఉంటారు బహుశా నవ్వుతూ ఉంటారు ఆ నవ్వుతూ ఉంటేనే ఇతరులు నమ్ముతారు కాబట్టి వాళ్ళకు మోసం చేయడం తేలికవుతుంది మోసం చేయదలుచుకున్నటువంటి వ్యక్తిని ఎలా గుర్తుపట్టాలి మనం దర్ ఇస్ నథింగ్ ఆన్ ది ఫేస్ టు టెల్ పాత రోజుల్లో ఆ కూరలు ఆ మైసాలు సినిమాలలో ఘాట్లుండేవి వాడు అడ్డలు లుంగి కట్టుకుని అడ్డగీతల టీషర్ట్ వేసుకునేవాడు ఇప్పుడు విలన్లు అట్టా వేసుకోవటం లా చాలా మారిపోయారు వీడు కూడా హీరోలాగానే ఉంటారు ఒక్కసారి కొన్ని సినిమాలు విలన్లు అయ్యాక హీరోలు అయ్యారు హీరోలు అయ్యారు అంటే వాళ్ళని ఎంత కన్ఫ్యూజ్ చేస్తున్నారో చూడండి పాత రోజుల్లో ఇవ్వలా సినిమా ఏదో హిందీ సినిమాలో ప్రాణ్ అంటే విలనే ఇప్పుడు అట్లా కాదు వీలో హీరో హీరోలే విలన్లు విలన్లే ఏం చేస్తాం మనం కన్ఫ్యూజన్ మనకి సరే సో అందుకని వివేకానందను చదవండి అని మనకి రెండు ఇంకేం వద్దా వద్ద నేను మీకు ఇష్టం వచ్చింది చదవండి కానీ ప్రతిరోజు చదవండి ప్రతిరోజు చదివించండి చదివించి నీకేమర్థమైందిరా చెప్పు అని చెప్పని మీ పిల్లల్ని అడగండి నేను చెప్పదలుచుకున్నదీ చెప్పాక అవదైనా నాలుగు సెంటెన్సెస్ రాసివరా సమ్మర్లోనే మీ మాట వినకపోతే వాడు తర్వాత ఎట్టాము వింటాడు అస్సలు వినడు టైం ఉండదు వాళ్ళకి పాపం మనమే వాడు పొద్దున ఆరు గంటల నుంచి ట్యూషన్లు ఏర్పాటు చేస్తాం ఆట అంటాం అది అంటాం విల్ జస్ట్ కీప్ దెమ్ సో బిజీ ప్రాబబ్లీ దే ఆర్ గ్రోయింగ్ ఇన్ ఎ వెరీ పిక్యూరియర్ మేనర్ కాకపోతే ఆశ మన ఆశలన్నీ వాళ్ళు తీర్చాలని మనం అవ్వలేదు కాబట్టి వాడు ఇంజనీర్ అవ్వాలి డాక్టర్ అవ్వాలి ఏదో ఒకటి వాళ్ళు అమాయకంగా ఉన్నప్పుడు నీ ఇష్టమ నీ ఇష్టమమ్మ అంటాడు ఆ తర్వాత కొంచెం బుద్ధులు వచ్చాక ఏమిటి అమ్మ ఇట్టా చెప్తోంది అంటాడు ఆ తర్వాత వచ్చాక చెప్పోతు టెన్త్ క్లాస్ పాస్ అయ్యేసరికి పదిహేను ఏళ్లు ఆ తర్వాత కోర్స్ గ్యారెంటీ పాస్ గ్యారెంటీ క్వశ్చన్ పేపర్ లీక్ గ్యారంటీ బంధు దొడ్డులో రెండు ఏళ్లు పదిహేడు వాడు మనం అనుకున్నందుకు వాడు తెలివితేటలతోనూ అదృష్టంతోనో తెచ్చుకుని అనుకున్నాం నాలుగు ఏళ్లు ఇరవై ఒకటిన్నర అయినా వెంటనే మనం వెంబర్స్ చేయడం కోసం అమెరికాకు పంపిస్తాం ఇంకో మూడేళ్ళు ఇరవై నాలుగున్నర వాడు అక్కడే ఎవరైనా పెళ్లి చేసుకుంటాడో తిరిగొచ్చి పెళ్లి చేసుకుంటాడో మనం ఆ తర్వాత మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళిపోతాడు వాడికి మనకు ఆత్మీయత కాని సంబంధం కాని ప్రేమ గాని ఎప్పుడు ఏర్పడుతుంది ఏ సార్ మా పిల్లలు ఇక్కడ ఉండమంటారా మీరు అది కాదు చెప్తున్నాను ఎక్కడన్నా ఉండేవాడు సుఖంగా ఉండాలి ఏ కల్చరల్ వాల్యూస్తో ఉండేవాడికి బకెట్ లో నీళ్లున్నాయి ఓ బంతి వేశాము బంతి తత్వం అది ఫ్లోట్ అవుతుంది నేను బలంగా నా చేత్తో ఆ బంతిని నీళ్ల లోపలికి అదిమా ఎందుకంటే నా ఫోర్స్ వేరు ఆ బంతి యొక్క సైజు అందులో మనం ఏ క్షణంలో నేను తీసేసాను ఆ క్షణంలో మళ్ళీ బంతి మళ్ళీ మన కళ్ళెదిరకుండా ఉన్నప్పుడే మన మాటలు వింటున్నారో లేదో అనే అనుమానం మనకు వస్తూ ఉన్నప్పుడు మనం లేనప్పుడు ఇంకెవరూ లేనప్పుడు ఎవరూ చూడరేమో అని అనుకున్నప్పుడు ఏం చేసినా పర్వాలేదనేటువంటి ఒక పిచ్చి ఆలోచన మనస్సులోకి వచ్చి చేరుతూ ఉన్నప్పుడు వాడి సంస్కారము మన పెంపకం రెండేగా వాడిని రక్షించేది మరి ఆ జాగ్రత్తలు ఇప్పుడు తీసుకోకపోతే అట్ట నీకు చెప్తుంది ఏమని అర్థమవుతుందా ఇప్పుడు నేను చెప్పే చదవమని ఓ పావు గంట వాడితో ఆడండి ఓ పావు గంట వారితో మాట్లాడించండి ఓ పావు గంట వారితో రాయించండి చూసినట్టు కాదు రాయాల్సింది ను చెప్పరా నీకేమర్థమైందో ఇదిగో ఈ పుస్తకాన్ని ఇలా ఉంది చూసావా ఇంగ్లీష్ అది తెలుగుది నాకు అర్థమైంది అవునా విన్నావు కదా విన్నానమ్మా ఏది నీ మాటల్లో రాయిది ఇన్వాల్వ్ స్పెండ్ టైం స్పెండ్ క్వాలిటీ టైం ఇదిగో నే మాటలు చేస్తుంటా నువ్వు రాదు పన్నే చేసుకుంటున్నాను ఇష్ట పెడుతున్నాను బట్లు నుంచి చెప్తే వింటూ ఉంటారు మెకానికల్ గా వద్దు దాట్ విల్ మేక్ ఎ డిఫరెన్స్ సరే ఆ తర్వాత పుస్తకాలు ఉన్నాయి మతం ఏదైనా గానీ ప్రాంతం భాష ఏదైనా గానీ ఒక ఒక ఐ మీన్ యూ మస్ట్ స్ట్రెంగ్ మై క్యారెక్టర్ సో దాట్ ది ఛాన్సెస్ ఆఫ్ మై టేకింగ్ ఏ కరెక్ట్ డిసిషన్ బికమ్ బ్రైటర్ అండ్ బెటర్ అనుక్షణము నేను నా కాళ్లపై నిలబడి ఆలోచించగలిగి మంచి చెడు ఇందాక నేను ధర్మరాజు దుర్యోధన ఎగ్జాంపుల్ ఊరికే ఇచ్చానా ఐ నో వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ బట్ మై మైండ్ మస్ట్ గో టువర్డ్స్ ది రైట్ నాట్ టువర్డ్స్ ది రాంగ్ ఆ సంస్కారాన్ని నేర్పించడానికి ప్రయత్నం చేద్దాను లైఫ్ ఒక నెక్స్ట్ ఎయిట్ టెన్ స్లైడ్స్ ఇంతకు ముందు విన్నవాళ్లకి రిపిటేషన్ ట్ హెల్ప్ ఇట్ కొత్త వాళ్ల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి నేనే చెప్పాను నాకు కాస్త ధైర్యంగా ఉంది అని చెప్పని అవునా సో లైఫ్ అంటే ఏంటమ్మా తీసేద్దామనా బేబీ ఎవరి కోసమని కాదు తీసేద్దామని కదా అదే తీసేస్తారు కరెక్ట్ ఏం లేదు కదిలించడం వల్ల ఆను ఆఫ్ అవుతుందేమో అన్న అనుమానం లేకపోతే వంత పైకి పెట్ట స్విచ్ లాంటిది అంతేనా లైఫ్ అనగా నేమీ పిల్లి అంటే ఏమిటి మార్జాలము మార్జాలం అంటే ఏమిటి బిడాలము అసలు లే అర్థం కాలేదు మార్జాలము అవుతాయి Birth yes. birth to death is birth to death Death is life. Right. ర్త్ టు డెత్ ఈ లైఫ్ రైట్ డెత్ టు బర్త్ లైఫ్ కాదా అమ్మా యూ డోంట్ నో అంతే maat తెలియదు Birth to death కదా మంచి Purpose of life టు to, to be happy. To be happy. To lead a good life. To? to? టు నో గాడ్ దేవుడు అండి తెలుసుకోవటం అవును ఇంతమంది తెలుసుకుని పాపం ఆయనకేం లాభం అమ్మా నేదో చదువుతాను అనుకోండి నాకు పిహెచ్డి డిగ్రీ వచ్చింది ఇంతమంది నన్ను తెలుసుకున్నాడు చూసావని ఆయన ఎవరితో చెప్పుకుంటాడు పాపం ఆయనకు లాభం ఏమిటి తెలుసుకోవటం వల్ల ఆయనకు లాభం మనకు లాభం మనకు లాభం అంటే మన లాభం కోసం మనం తెలుసుకోవటం వల్ల అవునా అది మన ఆలోచన ప్రవర్తనపై మార్పు తీసుకురావాలని కదా అంటే దైవత్వం మిన్నగా ఉన్న వ్యక్తులు ప్రవర్తిస్తున్న తీరు ఎలా ఉంది ఇంకా దివ్యత్వపు ఛాయలు అర్థం కాని వ్యక్తులు ప్రవర్తిస్తున్న తీరు ఎలా ఉంది అని అర్థం చేసుకుంటే ఏవి తగ్గించుకోవాలో ఏవి పెంచుకోవాలో తెలిసి రావటమే ఆరాధన యొక్క పరమార్థం అవుతుంది కదా ఇప్పుడు ఉదాహరణకు రోజుకు రెండు గంటలు అభిషేకం చేసి ఏదో పూజ చేసుకుని అవునా వ్యాపారంలో కల్తీ మోసం క్రూరత్వం హింస ఇవి నేను చేస్తున్నాను అనుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ అది మరి రోజు రెండు గంటలు పూజ చేస్తానండి ఎవనుకున్నాను మీరు ఎందుక పూజ అంటే బాహ్యమైన ప్రపంచానికి మోసగించటానికి నేను పూజను ఒక ఆయుధంగా వాడుకుంటున్నానే తప్ప ఆలోచన నా జీవిత విధానంలో సంస్కారం రావాల్సిన సంస్కారం ఏర్పడటానికి నేను ప్రయత్నం చేయటం లేదు ఏ బనావటి ఇంకొకరిని మోసగించడానికి ఎందుకు చేయాలి ఇంకొక విషయం చెప్తాను ఏం నాకోమా దేవాలయానికి వెళ్లి మనం ఏమంటాం అర్చన చేయండి అర్థం మీ కులం ఏమిటి సారీ గోత్రం ఏమిటి పేరేమిటి ైర్య విజయ అభయ ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యార్థ బుద్ధ్యర్థం ఐదు రూపాయలు ఎంత చీపో సరే అవి చెప్పాయని ఏం చేస్తారు ఆ దేవుడికి ఉన్న నూట ఎనిమిది పేర్లు వెయ్యి పేర్లు వెయ్యి నూట రిపీట్ అవుతున్నాయి చాలా సార్లు మీలో ఏం మార్పు వచ్చింది నాకు కావాల్సింది అది జేబులో ఐదు రూపాయలు ఉన్నాయి కాబట్టి అష్టోత్తరం చేయించుకోవటం వేరు అని అన్నారు ఆయన దానివల్ల ఆయనకు వచ్చిన లాభం నాకు తెలియదు కానీ మీకు వచ్చిన లాభం ఏంటి అంటే మీరు గుళ్ళకు వెళ్ళొద్దని నేను అంటాను రా నేను వదుతాను అచ్చన చేయించండి వద్దంటాను రా వ్యవస్థని ధర్మాన్ని ఆచారాన్ని పరోక్షంగా మనకు నచ్చినా నచ్చకపోయినా కాపాడవలసిన బాధ్యత ఉంది చెయ్యండి అసలు ఎప్పుడన్నా ఇంట్లో అష్టోత్తర శతనామావళి పుస్తకం ఏమిటో దాని పేర్లు ఏమిటో దాని అర్థమేమిటో ఎప్పుడన్నా ఆలోచించడానికి ప్రయత్నం చేశారా తిరిగి సార్ టీవీ సీరియల్స్ మిస్ అవుతున్నాం ఇప్పటికే ఏమన్నా అర్థం ఏంటి దానికొ చిన్న కథ సాకుతో ఆ కథ చెప్పొచ్చు మేము పిల్లలకి మీరు యు క్యాన్ అలౌ దోటల్ నాలెడ్జ్ బ్యాంక్ టు గ్రో ది అడ్వాంటేజ్ అవునా సో లైఫ్ అంటే ఏమిటో చూద్దాం లర్న్ టు లివ్ అండ్ లివ్ టు లర్న్ పుట్టినప్పుడు అమాయకంగా పుడతాము ఏమీ తెలీదు ఈ అమాయక తగ్గి మాయ కమ్మి తర్వాత తర్వాత మన తెలివితేటలు మన వేషాలు మన విశేషాలు ఇవన్నీ మనకు అలవాటు పెడతారు జీవితం ఎందుకు ఇవ్వబడింది నీకు నేర్చుకోవటానికి అనే ప్రధాన సత్యాన్ని మనం గ్రహించాలి అందువల్ల నేర్చుకోవటాన్ని ద్వేషించకూడదు నేర్చుకోవటాన్ని ప్రేమించాలనేటువంటి విషయం ఒకటి మనం గ్రహించాలి నేర్చుకోవటాన్ని ద్వేషిస్తే ఏమవుతుంది బ్రతుకుతర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లర్న్ అని మనం అర్థం చేసుకుంటే నేర్చుకోవటాన్ని ద్వేషించే తత్వం ఇప్పుడు ఉదాహరణకి చిన్నప్పుడు సంగతి చెబుతున్నాను ఇప్పుడు కాదు ఇప్పుడు మనకు ఏ సెవెంత్ క్లాస్ లో పరీక్ష అయిపోయింది అనుకోండి అప్పట్లో మా చిన్నప్పుడు దాదాపు రెండున్నర మూడు నెలలు సెలవులు ఉండేవి అన్డిస్టర్బ్డ్గా ఉండేది ఆ సెవెంత్ క్లాస్ పరీక్ష పుస్తకాలన్నీ అట్టగట్టేసి పొద్దున్నే లేచి బయటకు వెళ్తే మధ్య అన్నం భోజనం దాకా ఆడుకోవటం ఆ తర్వాత మళ్లీ ఆటకు బయట వెళ్లటం మధ్యాహ్నం మళ్లీనకా వాననక కాకపోతే అప్పట్లో కాస్త చెట్లు ఉండేవి తోటలుండేవి అక్కడికి వెళ్ళి ఆడుకోవటం ఆ తర్వాత మళ్లీ ఆకలిసినప్పుడు రావటం మళ్లీ రాత్రికి ఎప్పుడో రావటం మన్ను దుమ్ము వ్యవహారం వదిలితే పిల్లలు ఏం చేస్తారు ఆడతారు కదా అయిపోతుందే ఆ రెండు నెలలో మూడు నెలల్లో గడుస్తుంది ఆ రెండు నెలల్లో మూడు నెలల్లో గడిచిన తర్వాత అమ్మ వచ్చే సోమవారం స్కూల్ తెలుస్తున్నాక ఇవాళ వెళ్లి ఎక్సర్సైజ్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ లో తెచ్చుకుందాం వాటి అన్నింటికి అట్టలేయాలి లేబుల్స్ రాయాలి చాలా పని ఉంటుంది పదా అంటే అయిపోయా హాలిడేస్ అని విడు స్కూల్ స్టార్ట్ చదువు అంటే ఆసక్తి లేక చదువంటే విసుగని చదువంటే ఒక బరువని బాధ్యత అని అయిష్టమైన కార్యక్రమం ఉన్న ఆలోచన కొందరు ఎక్సెప్షన్స్ ఉంటారు ఎక్సెప్షన్ గురించి కాదు మామూలు విషయం చెప్తున్నా అలా ఏర్పడిన మనస్తత్వం రేపు పొద్దున దిస్ ఈజ్ అ డిటెస్టబుల్ యాక్టివిటీ ఐ హాలరేట్ బికాస్ మై పేరెంట్స్ ఆర్ ఫోర్సింగ్ లెఫ్ట్ టు మై సెల్ఫ్ ఐ విల్ నాట్ గో టు స్కూల్ అనేటువంటి తత్వం పెరగటం వల్ల చదువు అంటే ద్వేషం నేర్చుకోవడం అంటే ద్వేషం ఆ ఘసి నేను చదువుకున్న తర్వాత నేను డాక్టర్ నైతే వీళ్ళందరికీ రోగాలు వస్తే బాగుంటుంది అందరికి నా దగ్గరకు వచ్చి ఎంత నెగిటివ్ అయిపోతున్నా నేను ఇన్ని రోజులు ఆడుకున్నావు నుంచి నేను చెప్తున్నా అదే అసలు అసలు నెగటివ్ మాట ఎందుకు రావాలి నాన్న ఆడుకున్నావు రైట్ మరి ఇప్పుడు ఊరికే చెప్తున్నా ఇప్పుడు సెలవులు కదా ఇప్పుడు నెక్స్ట్ మీ అబ్బాయో అమ్మాయో నెక్స్ట్ క్లాస్ లో చదువుతున్నారనుకోండి అవునా ఆ స్కూల్లో రిజల్ట్స్ ఇచ్చాక వాళ్ళు పుస్తకాలు కొన్నిస్తారు లేకపోతే మిమ్మల్ని అక్కడే కొనమంటారు మొత్తం సెట్ అది వేరే సంగతి అవునా సెకండ్ హ్యాండ్ బుక్స్ మార్కెట్ దొరుకుతాయి కదా నెక్స్ట్ క్లాస్ తెచ్చుకుని మీకు చదువుకున్నంత మేరకు మీకు తెలిసినంత మేరకి అవునా అదేదో ఇంగ్లీషో తెలుగు లెక్కలో ఏం తెలిస్తే అది కూర్చుని నెక్స్ట్ ఇయర్ది ఓ ఫిఫ్టీ ఎందుకు కవర్ చేయరు సమ్మర్ లో అర్థమవుతుందని చెప్పేది దాంతో వాడికి ఎకాడమిక్ ఇయర్ బిగినింగ్ లో అమ్మో సెవెంతే కష్టం అనుకున్నాయి అయితే ఇంకా కష్టం అని అనుకోకుండా రైట్ ఐఎమ్ రెడీ నాకు అర్థమైపోతుంది ది మూమెంట్ హీ అండర్స్టాండ్స్ అప్రీషియేట్స్ వెన్ ఈ అప్రిషియేట్స్ వెన్ ఈ లవ్స్ లీడర్ ఎందుకు ఈ సమ్మర్ లో మనం సద్వినియోగపరిచినందుకు అంటే ఆడొద్దని కాదు వేరే వ్యవహారాలు కాదు బట్ సమ్ టైమ్ అందుకే ఆ టైం మేనేజ్మెంట్ నేను మీ గురించి చెప్పండి మీరు వాడికి చెప్తారు కాబట్టి ఈ సమయాన్ని మీరు ఎంత ఖర్చు పెడుతున్నావు దేనికి అనేటువంటిది కనుక మీరు విశ్లేషణ చేస్తే అందులో ఎక్కడ ఎంత సమయాన్ని మనం మిగుల్చుకోవచ్చో లేక రీడిఫైన్ రీడిప్లాయ్ చేయవచ్చో మీకు అర్థమవుతుంది కాబట్టి అది వాళ్లకు నేర్పించడానికి ముందు మీరు ప్రారంభించండి అని చెప్పని చెప్పారు తర్వాత రెండవది ఏమిటంటే లవ్ టు లివ్ అండ్ లివ్ టు లవ్ మరొక్కటి పెద్దలు మీరు గ్రహిస్తారు మీకు తెలియదని కాదు నేనేదో నా తారస్థం కొద్దీ చెప్తున్నాను పిల్లలకు నేర్పించవలసినటువంటి అంశం ఏమిటంటే హత్యలొద్దు ఆత్మహత్యలు కత్తిపోట్లు యాసిడ్ దాడులు వద్దు జీవితాన్ని ప్రేమించండి జీవించడాన్ని ప్రేమించండి వాట్ రైట్ యు హ్యావ్ టు టర్మినేట్ ది లైఫ్ ఆఫ్ అనదర్ పర్సన్ ఒక హైయెస్ట్ క్రైమ్ లోయర్ లెవెల్లో వాట్ రైట్ యూ హ్యావ్ టు బీట్ అదర్ పర్సన్ వాట్ రైట్ యూ హావ్ టు యూజ్ అఫెన్సివ్ లాంగ్వేజ్ ఎగర్ ఇస్తే అదర్ పర్సన్ అంటే ఎవడేమన్నా అన్నా పడాలా ఎవడేమన్నా కొట్టినా పడాలా అది చెప్పడం లేదే నేను అసలు నా ఫస్ట్ అప్రోచ్ అలా ఉండాలి అసలు వీళ్ళంత వరకు నా సంస్కార బలం వల్ల ఆ సిచ్యువేషన్ ఎరైజ్ కాకుండా నేను జాగ్రత్త పడవాలి ఒక్కోసారి మనం మంచివాళ్లైనా ఎదుట వాళ్ళ దుర్మార్గంతో అటాక్ చేస్తారు అది వేరే విషయం అది యూనీక్ సిచ్యువేషన్స్ నాట్ కామన్ సిచ్యువేషన్స్ అందువల్ల నేనేం చెప్తున్నానంటే లవ్ టు లర్న్ లవ్ టు లివ్ లివ్ టు లర్న్ లర్న్ టు లవ్ టు లివ్ టు లవ్ కదాలు చిన్నవే పేకముక్కల్లాగా కలిపేస్తే ఒక్కొక్క అమెరికలో ఒక్కొక్క అందం ఒక్కొక్క అర్థం అందుకని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేశాను ఇది నాదొక ఫేవరెట్ ఇచువేషన్ అండి ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంతవరకు నేను చెప్పింది కొంచెం అర్థమయ్యే ఉంటుంది అని అనుకుంటున్నా చాలా అర్థమైంది ఇప్పుడు నేను ఏంటి సార్ వివరంగా నిదానంగా చెప్పి ఇప్పుడు ఏంటో అర్థం కాకుండా మ్యాథమెటిక్స్ ఈక్వేషన్ అని చెప్పని ఏమనుకోకండి ఇప్పుడు నేను చెప్పిందంతా ఇందులో ఎక్కడ ఈవిడి ఉందో మీరు ఉంచుకోవచ్చు ఇది నేను చెప్పినందువల్ల ఈ సంక్షిప్త రూపంలో రివ్యూ చేసుకోవటానికి రివైజ్ చేసుకోవటానికి తేలిగ్గా మీకు అన్ని గుర్తొస్తాయి నన్ను నేను చెప్పింది ఇవాళ చెప్పింది మొట్టమొదట L ఈజ్ ఈక్వల్ టు టీజ్ ఈక్వల్ టు టీజ్ ఈక్వల్ టు అనే ఒక ఈక్వేషన్ ని సృష్టించి అవర్ లైఫ్ నీడ్స్ సెల్ఫ్ మేనేజ్మెంట్ అని ఆ ఆర్ మూడు హెడ్డింగ్ల కింద విభజించి ఒక్కోదానికి రెండేస్ అక్షరాలను ఇవ్వటం జరిగింది అంటే ప్రధానంగా లైఫ్ మేనేజ్మెంట్ జీవితం యొక్క నిర్వహణ రెండు మైండ్ మేనేజ్మెంట్ మనం మేధస్సు బుర్ర తెలివి దాని యొక్క నిర్వహణ మూడవది డెవలప్మెంట్ మేనేజ్మెంట్ మూడింట్లో మొట్టమొదటి కొంచెం ఎక్కువ ప్రధానం రెండవది సిగ్నిఫికెంట్ మూడోది తేనిక్గా మీరు అర్థం చేసుకోగలుగుతారు చూద్దాం ఒకసారి జాగ్రత్తగా అక్కడ బోర్డు చూడండి అమ్మా ఆద్యంతరహితమైన సమయం అంటే సమయం ఎప్పుడు ప్రారంభమైందో తెలీదు ఎప్పుడు ముగుస్తుందో తెలీదు మనకు సంబంధించినంత ఈ ప్రపంచంలో మనం ప్రవేశించిన దాన్ని ఎంట్రీ అంటాం అంటే బర్త్ పుట్టినవాడు జాతస్య మరణం ధృవం పుట్టిన వాళ్ళు చనిపోక తప్పదు ఎప్పుడో ఒకప్పుడు ఆయుష్ను బట్టి దాన్ని ఎగ్జిట్ అంటాం ఎగ్జిట్ అంటే డెత్ అనే అర్థం అంటే ఆద్యంతరహితమైనటువంటి సమయంలో అనంతమైన సమయంలో బర్త్ అనేది ఒక పాయింట్ ఆఫ్ టైము డెత్ అనేది మరొక పాయింట్ ఆఫ్ టైము ఈ బర్త్ అండ్ డెత్ అనేటువంటి దీస్ ఆర్ ది టూ పాయింట్స్ ఆఫ్ టైం ఇన్ ది ఇన్ఫైనైట్ టైమ్ సో ది టైమ్ బిట్వీన్ ది టూ పాయింట్స్ ఆఫ్ టైం కాన్స్టిట్యూట్స్ మై లైఫ్ బికాస్ బిఫోర్ మై బర్త్ ఐ వాజ్ నాట్ డేర్ ఆఫ్టర్ మై డెత్ ఐ విల్ నాట్ బి గె పుట్టక ముందు నేను లేను నేను ఆత్మ గురించి మాట్లాడటం పునర్జన్మ దాని గురించి మాట్లాడటం నేను ఈ పేరు ఈ తల్లిదండ్రులు ఈ ఇల్లు ఈ చిరునామా ఈ సెల్ ఫోన్ నంబరు ఇది ఇది ఒక నిర్వచనంగా కనుక మనం పెట్టుకున్నట్టయితే పుట్టక ముందు ఇవి నాకు లేవు నేను వెళ్ళిపోయిన తర్వాత ఇవి నాకు ఉండవు అంటే నేను అనేటువంటిది ఈ భూమిపై నేను జీవిస్తున్న కాలము When does it begin? బట్ when does it end death so birth and death anadi oka two points of reference so the time between these two points of time constitutes my life so my life is my time on this planet earth so life is time so l is equal to t ippudu meku athwayinda anukuntunna athwayindi kada ippudu l is equal to t an athwayin tarvata l minus t is zero rendu samanamaina appudu oka dantlo onjor teeseste migiledi poochi అంటే జీవితంలోంచి సమయాన్ని తీసేస్తే ఇక జీవితంలో మిగిలిందేమిటి అసలు ఏమీ లేదు అంటే జీవితం అంటే సమయమే నథింగ్ ఎల్స్ ఏదో లైఫ్ ఈజ్ ఈక్వల్ టు టైం ప్లస్ ఎక్స్ టైం ప్లస్ వై టైం ప్లస్ జెడ్ అనేటువంటి దానికి అవకాశం లేదు ఏమన్నా ఉంటే అది టైమ్ లోనే భాగమై ఉండాలి సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు అన్నటువంటి మ్యాథమెటికల్ సింబల్ ఎంత అర్థవంతమైనటువంటి సింబల్ అంటే వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ టు వన్ సైడ్ ఆఫ్ ది ఈక్వేషన్ యూ ఆర్ ఆటోమేటికలీ ఇంప్లాయిడ్ డూయింగ్ టు ది అదర్ సైడ్ ఆఫ్ ద ఈక్వేషన్ లేకపోతే ఈజ్ ఈక్వల్ టు కాదు ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏమైతే సమయానికి చేస్తున్నావో అదే నువ్వు జీవితానికి చేస్తున్నట్లు లెక్క అంటే సమయం సద్వినియోగం చేస్తే జీవితం సద్వినియోగం అయినట్టు లేఖ జీవితాన్ని సమయాన్ని వృధా చేస్తే జీవితాన్ని వృధా చేస్తున్నట్టు లెక్క వేస్ట్ ఆఫ్ టైం వేస్ట్ ఆఫ్ లైఫ్ టైం మేనేజ్మెంట్ లైఫ్ మేనేజ్మెంట్ ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ టైం ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ లైఫ్ సమయానికి జీవితానికి ఉన్న సన్నిహిత సంబంధాన్ని అర్థం చేసుకుంటే ఇందాక నేను అందుకే టైం మేనేజ్మెంట్ చెప్పాను జీవితం యొక్క నిర్వహణ అంటే సమయం యొక్క నిర్వహణ సమయాన్ని సద్వినియోగపరిచేటట్టు మనం ప్రవర్తించవలే అంటే ప్రస్తుత ఉపయోగం ఎలా ఉందో తెలుసుకోవాలి దాన్ని రీడిఫైన్ చేయటం వల్ల అది ఒక చెట్టు కొట్టేస్తే మొద్దు చెక్కితే బొమ్మ పసుపు రాస్తే బొట్టు పెడితే అమ్మ అది వాల్యూ ఎడిషన్ కొత్త చెట్టు అదొక శిల చెక్కితే శిల్పం అప్పుడు దానికి అందం వస్తుంది చెక్కకపోతే రాళ్ళు అందంగా ఉండవాస అది వేరు చక్కని శిల్పం చెక్కిన తర్వాత వచ్చేటువంటి అందం వేరు అందాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు చెక్కబడిన శిల్పము అంటే తీర్చిదిద్దటము అంటే ఎవరిని వారు తీర్చిదిద్దుకోవలే చిన్న పిల్లలకు వాళ్ళకి సామర్థ్యం లేదు కాబట్టి పెద్దవాళ్ళు వాళ్ళను సహకరించవలే వాళ్లను సహకరించటానికి ముందు మనలో ఆ భావన రావలే మనలో ఆ భావన రాకపోతే వాళ్ళకి ఎలా చెప్తాము ఎలా నేర్పిస్తాం ante what are the options andike nenne cheppa we are our choices we are our questions we are our thoughts we are our decisions we are our dreams we are our successes we are our failures and cheppatariki it's a part of life kono anukuntam paathakaalannu udaahabekku raajulu anthahaiga jeevitistaru correct vaalike eppudu praana bhayame kada ఎవడొచ్చి దాడి చేస్తాడో ఎవడొచ్చి కుడుస్తాడో ఎవడొచ్చి చంపుతాడో ఇంతమంది రాజ్యం ఇంతమంది సైన్యం ఉన్నారో మనం కొన్ని సినిమాలు చూసాం కదా ఆ సైన్యాధిపత్యం మంత్రో వ్యధ వేషాలు వేసి రాజుగారిని రీప్లేస్ చేస్తానే రాజవడానికి ప్రయత్నం చేసేటువంటి కథలు మనం కొన్ని చూసాం అట్లా ఉంటారని దేవుదేవుల మనకు అలాంటి భయాలు లేవు కదా ఎంత హాయిగా మనం జీవించగలుగుతున్నాం చూడండి అవునా సో ఇది గమనించారు కదా సో ఈ టైం దేనికి ఖర్చు పెట్టాలండి కేఎస్ఏ డబ్ల్యూడబ్ల్యూ ఎక్స్ నాలెడ్జ్ ప్లస్ స్కిల్స్ ప్లస్ యాటిట్యూడ్ ప్లస్ వెల్త్ ప్లస్ విజమ్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ చెటికి మనం మన సమయాన్ని ఖర్చు పెట్టాలి అనుక్షణము సరిపోతుంది ఇది అయిపోయింది ఇదైపోయింది కాబట్టి నెక్స్ట్ ఏమిటి మైండ్ మేనేజ్మెంట్ నన్ను నేను ప్రశ్నిస్తున్నప్పుడే చెప్పాను టీ ఇస్ ఈక్వల్ టు క్యూ థింకింగ్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చనింగ్ అని చెప్పాను మన శరీరంలో ప్రధానమైనటువంటి భాగం ఇది అనుభవం ఇక్కడే ఉంటుంది కళ్లతో చూసింది చెవులతో విన్నది ఎక్సెట్రా ఎక్సెట్రా సేకరించుకున్న సమాచారం ఇక్కడే ఉంటుంది కళ్లకు ఇండిపెండెంట్ గా జ్ఞాపక శక్తి లేదు చెవులకు ఇండిపెండెంట్ గా వినే శక్తి లేదు చూసింది కళ్లు గుర్తుంచుకోవు గుర్తు ఇక్కడ అంటే సమాచార సేకరణ విశ్లేషణ ఫైలింగు సార్టింగు రికార్డింగ్ రిట్రీవింగ్ అప్లైయింగ్ ఎక్స్టెండింగ్ ఎక్స్పాండింగ్ ఎక్స్పీరియన్సింగ్ ఎక్సెలింగ్ ఇక్కడ గిరి క్వాలిటీలో గనక ఏదన్నా లోపం ఏర్పడితే మిగిలిన భాగాలు సరిగ్గా ఉన్నప్పటికీ నిష్ప్రయోజనము ఏది తెలివితేటలకు సంబంధించినంత మటుకు ఈ తెలివితేటలు ఎందుకు ప్రధానమని నేను చెప్తున్నా నేను తెలివితేటల వల్లనేగా మీ ఆలోచనలు మీ ప్రయత్నాలు మీ విశ్లేషణలు మీ దీని గురించి అంటే రేపు పొద్దున ఉదాహరణకి ఓ డబ్బు ఒకలాని ఖర్చు చేస్తున్నప్పుడు మనం దానివల్ల సుఖం కావాలి ఇప్పుడు ఉదాహరణకి ఈ ఎయిర్ కండిషన్స్ ఉంటే బాగుంటున్నో రైట్ ఎయిర్ కండిషన్ చేశాక ఏం చేస్తావు నువ్వు ఎయిర్ కండిషనింగ్ చేసి వ్యసనాలకు వాడుకుంటావా ఎయిర్ కండిషనింగ్ చేసి చదువుకో మంచిగా వాడుకుంటావా అది తే ఎయిర్ కండిషనింగ్ పోతేనే కాదు నేను చెప్తున్నది వాట్ విజ్ యూ డూ హౌ మచ్ టైమ్ యూ విల్ డూ ఫర్ వాట్ దట్ ఈస్ ద మోర్ క్రిటికల్ పాయింట్ దట్ వీ మస్ట్ అండర్స్టాండ్ సో థీఈక్వల్ టు క్యూ థర్టీ అదైపోయిందండి దాన్ని నెక్స్ట్ క్లిక్ చేయొచ్చు మీరు అదేంటి తీసేశాను ఓకే ఓకే అర్థమైందమ్మా చెప్తా చెప్తా చెప్తా నాకు అంటే ఏం లేదు ఒక ఇదంతా కాకము ఒక షప్పు చేస్తుంటానే బ్రిడ్ చేస్తాను ఎక్స్పాండ్ చేస్తాను ఒక్కోసారి మూడు గంటలు ఒక్కోసారి గంటలో చెప్పేమంటారు అందుకోసం చెప్పింది ఫుల్ వర్షన్స్ వేరే ఉంటే నేను ఏం చేస్తాను ఇది ఫస్ట్ పార్ట్ సెకండ్ ఏమిటివల్ టు క్యూ లీడ్స్ టు ఎల్ థింకింగ్ క్వశ్చనింగ్ లీడ్స్ టు లర్నింగ్ ఎప్పుడైతే మంచి అబ్జర్వేషన్ వల్ల కాన్సన్ట్రేషన్ వల్ల క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్ ఎక్కువగా ఉంటుందో ఇది ఇంప్రూవ్ అవుతుంది దానివల్ల థింకింగ్ ఇంప్రూవ్ అవుతుంది దానివల్ల క్వశ్చనింగ్ ఇంప్రూవ్ అవుతుంది దానివల్ల నేర్చుకోవడం తెలుస్తుంది అందువల్ల సమయం అవుతుంది అందువల్ల జీవితం సత్యం థింక్ ఇది కూర్చుని మీరు నన్ను వింటున్నారు వింటున్నప్పుడు అసంకల్పితంగా మీరు శ్వాస తీసుకుంటున్నారు శ్వాస నో ఎఫర్ట్ తీసుకో వదిలేదు ఇది కనుక మనకు అప్పజెప్తే మర్చిపోతాం మన హడావిడ్లో చెప్పే జాగ్రత్తగా ఇచ్చి ఐ టేక్ అప్ రెస్పాన్సిబిలిటీ అని ఆయన తీసేసుకున్నాడు ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నందువల్ల ప్రధానంగా మనం తింటాం కానీ ఇక జీఎన్ మక్సీ గ్రిండర్ల స్టాప్ అని మనమే నోకం కదా అదంతా పాపం ఇంత రిలీఫ్ తెలిసినా మనకి అసలు అందుకే సమయం ఎక్కువై మనం నానా అవసరపడుతున్నామేమో నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ సరే అది పక్కనట్టు పెడదాం సో థింకింగ్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చనింగ్ లీడ్స్ టు లర్నింగ్ అని మనం అర్థం చేసుకుంటే ఇదంతా ఎందుకు ఎల్టీటీ క్యూ దాకా వచ్చాం మనం అంటే లైఫ్ ఈజ్ ఈక్వల్ టు టైం టైం must be used for thinking thinking must be done with the help of questioning quality of thinking and questioning must improve so that our learning capacity improves purpose of life is to learn an cheppey indaka leniku vadukoval jeevithanni nechukotaaniki bhagavantu ichcharu నేర్చుకోవటానికి ఇచ్చాడు కాబట్టి బాగా నేర్చుకోవాలి బాగా నేర్చుకోవాలంటే బాగా ఆలోచించాలి బాగా ప్రశ్నించాలి అంటే సమయం సద్వినియోగపరచుకోవాలి అప్పుడు జీవితం ఆటోమేటిక్ గైడ్ అవుతుంది ఇదంతా ఏమవుతుంది ప్రోగ్రెస్ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఉదాత స్థితికి మనం ఎదగలుగుతాము దానివల్ల పర్సూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అత్యుత్తమమైనటువంటి స్థాయికి మనం చేరుకోగలుగుతాము నిబిడాశ్చర్యంతో వీరు ఎలా ఉండాలి జీవితం అంటే ఇతరులు చూసి ఆశ్చర్యపోవాలి అరేవా అరే మనం కళ్ళెత్తకుండా పిల్లవాడు అండి ఏదో అనుకున్నాం మనం వాడు సచిన్ ఎట్లా ఉండేవాడు ఇప్పుడు అబో క్రికెట్ రాజు వాడు అందరూ అవుతారా పాయింట్ అది కాదు వాడైతే అయ్యాడు కదా వాళ్ళు గనక ఒరే టెన్త్ క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ రాకపోతే ఖాళీ ఆ బ్యాట్ తోనే అని చెప్పుంటే ఏమై ఉండేది అంతే అంటే ఎంత ఎంకరేజ్ చేయాలి ఎంత అత్యుత్తమమైనటువంటి ప్రతిభ ఉంటే ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారికి ఇంజనీరింగ్ ఏదో సీట్ వచ్చింది దాన్ని చదవటం మానేసేసి ఇంజనీరింగ్ మద్రాసు పర్యటి అనంతపూర్ మీరందులో ఆయన గౌరవంగా వాళ్ళు ఇచ్చారు అవునా మనకు రాజేంద్ర ప్రసాద్ అనే నట కిరీటి హాస్యం కామెడియన్ రోల్స్ చేస్తుంటారు ఆయన వాళ్ళ నాన్న అంటే చండశాస్త్రుడట భయమట నాన్న కోసం సెరామిక్ ఇంజనీరింగ్ చేసేసాడు నాన్న ఇంజనీరింగ్ చేసేసి ఇప్పుడు నేను నాటకాల సినిమాలకు వెళ్ళదని చెప్పడం అంతటి ప్రతిభ ఉంటే దాచలేము దాచలు సరే కించిత్ అదృష్టమో అవకాశమో దొరకాలి అది వేరే విషయం అని నేను చెప్తాను సో దీని తర్వాత ఏమిటంటే టోటల్ ఈక్వేషన్ తీసుకుందాం టైం లేదు మనకి ఎల్ ఇజ్ ఈక్వల్ టు ఈ అంటే ఒక ఈక్వేషన్ లో అన్ని సమానమని ఎప్పుడైతే అనుకుంటామో ది బికమ్ రీప్లేసబుల్ ఇంటర్చేంజబుల్ సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు పిఈజ్ ఈక్వల్ టు ఈ అనేటువంటి ఈక్వేషన్ లో ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఈ అవుతుంది అంటే లైఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్సలెన్స్ అవుతుంది ఎల్ మైనస్ ఈ జీరో అవుతుంది అంటే లైఫ్ వితౌట్ ఎక్సలెన్స్ ఈజ్ జీరో అవుతుంది ఉదాహరణకు మీరు నన్ను నిన్న విన్నారు పొద్దున్నే తొమ్మిదిన్నరకు మనం మొదలెట్టినప్పుడు మీకున్న ఆనందము ఉత్సాహము అవగాహన ఆలోచన వ్యవహారం పదకొండున్నరకు మనం ముగించినప్పుడు ఒక్క మెట్టైనా పెరిగితే మీ జీవితంలో ఆ రెండు గంటలు నిరుపయోగం కాలేదు అలాగా అక్కడ తొమ్మిదిన్నరకే హాయిగా నవ్వుతూ ఆనందంగా ఉన్నామండి మొదటిసారి కలిసాం మేమంతా ఆలోచించమంటారు ప్రశ్నించమంటారు ఇది ఎక్కడ టెన్షన్ బాబోయే జీవితం అంటే ఇంత నొప్పి లో యథాలాపంగా గడిపేవచ్చు అనుకున్నాం గానీ ఇన్ని బాధ్యతలు ఉన్నాయి పిల్లలను అయ్యూ వద్దండి అని అనుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అవునా ఏమైంది దానివల్ల టూ అండ్ అవర్స్ వేస్ట్ కింద మనం భావించాల్సి వచ్చింది సో ఎప్పటికప్పుడు దీన్ని మనం సమీక్షించుకుంటూ ఉండాలి ఇప్పుడు నిన్న మిమ్మల్ని క్వశ్చన్స్ రాయండి అని చెప్పడంలో ప్రధానమైన అభిప్రాయం సమీక్ష ఆ తర్వాత నేను చెప్తాను హౌ దిస్ సమీక్ష రివ్యూ ఈజ్ ఇంపార్టెంట్ ఆ రివ్యూ వల్ల రీఎన్ఫోర్స్మెంట్ ఏర్పడుతుంది మంచిది మరి కింద పదిలంగా అట్టి పెట్టుకోవడానికి గురువు కొబర్కే తెచ్చుకున్నాం మనం పూర్తి చేసుకోవడానికి అనుకున్నాం పూర్తి వరకు తీసి అది శాస్త్రం ఉంది కలకి అట్టు పెట్టాలంటారు కాబట్టి పెట్టి వాటికి తీసుకొచ్చిచ్చాం కొట్టాలి కొట్టాం కావలసిన భాగం మనకి లోపల ఉన్న నీరు ఆ మెత్తని కొబ్బరి దాన్ని రక్షించడానికి ప్రకృతి ఎంత పెద్ద తారతాలతో ఏర్పాటు అంత అవస్థ పడకపోతే అది మనకు దక్కదు అవస్థపడిన తర్వాత హాయిగా తింటాం సరే ప్రసాదం నమస్కారం పెట్టి తింటాం అది వేరే సంగతి నేను ఎందుకు చెప్తున్నాను పాయింట్ కష్టపడ్డ తర్వాత వచ్చిన ఫలితం కదా నీకు తృప్తినిస్తుంది ఎక్కడో దారిలో పోతుంటే ఎవరెవరు పట్టుకుని ఐదో నుండి ప్రసాదం కొబ్బరి మొక్కలు అట్టుబడి మొక్కలు ఇచ్చేసారనుకోండి తుకుంటారు తింటారు టేస్టీగానే ఉంటుంది ఉండదని కాదు బట్ నీవు కొబ్బరికాయ పగలపు కొట్టడంలో ఉన్న నీ అనుభవం వల్ల ఏర్పడినటువంటి అంటే ఆ ఫలితానికి ఈ ప్రయత్నం చేయవలే ఇది చేస్తే అదొస్తుంది ఇప్పుడు మామూలుగా నారికేల పాకం ద్రాక్ష పాకం కదిలీ పాకం అని చెప్పని చెప్తాను ఈజీ డిఫికల్ట్ అని చెప్పడానికి అర్థం చేసుకోవాలి కదా ఎప్పుడైతే నీ పద సంపద ఎక్కువవుతుందో చదివింది ఎక్కువ అవుతుందో విశ్లేషణ ఎక్కువ అవుతుందో చూడటం ఎక్కువవుతుందో గ్రహింపు ఎక్కువవుతుందో నీవు ఆలోచించి చెప్పగలిగేది ఎక్కువ ఎప్పుడైతే నువ్వు చదివింది తక్కువో ఆలోచించింది తక్కువ చూసింది తక్కువ ప్రశ్నించింది తక్కువ నీకు తెలిసేది తక్కువ చెప్పబోయేది తక్కువ చేసేది తక్కువ అంటే ఒక వర్చువల్ సర్కిల్ దట్ ఈస్ ఎక్స్పాండింగ్ అండ్ బికమింగ్ ఇన్ఫైనైట్ లేక ద విషస్ సర్కిల్ దట్ ఈస్ కంట్రాక్టింగ్ అండ్ రెడ్యూసింగ్ యువర్ మైండ్ అండ్ స్కోప్ అండ్ థింకింగ్ విస్తృతమైన వ్యాప్తి చెందాలా సముచితత్వంతో ఇమిడిపోవాలా ప్రపంచానికి ఏది మంచిది మనకేది మంచిది ప్రపంచం వద్దండి గొడవ వద్దండి వాళ్ళు ఏమైనా కానీ వాళ్ళని చావండి మనం మాత్రం బాగుంటాం ఇది ఒక తత్వం ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం ఒక డాక్టర్ గారు ఉన్నారనుకుంటారు రెండు కష్టాలు మేడ కట్టుకున్నాడు ప్రాక్టీస్ పెట్టిన కొత్తలో కొత్తలో ఎవరు రారు కాబట్టి ఓ స్లమ్ ఏరియాలోనే ఆయన ప్రాక్టీస్ మొదలెట్టాడు ఈయన అదృష్టం కొద్దీనో వాళ్ళ దురదృష్టం కొద్దీనో రోగాలు అవి పుష్కలంగా ఉంటాయి వానకు ముందు రోగాలు వాన వచ్చాక రోగాలు వానాకాలపు రోగాలు ఎండకు వల్ల రోగాలు చలి రోగాలు వయసులో ఉన్న వాళ్లకు రోగాలు కాక కొందేసుకున్న రోగాలు ఇవన్నీ కలిసి మొత్తానికే వచ్చాయి ఆయన సంపాదించాడు సంపాదన అక్కడే రెండంతస్తుల మేర కట్టుకున్న డాక్టర్ గారు కాబట్టి చాలా తెలివితేటంతో రోజు పొద్దున ఫినాయిల్ తో సాయంత్రం డేటాల్ తో ఇంతా కల్పిస్తాడు చాలా శుభ్రంగా ఉంటాడు డాక్టర్ ప్రొఫెషనల్ క్వాలిఫైడ్ ని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దోమలు ఎక్స్పోర్ట్ క్వాలిటీ మనం హైదరాబాద్ దోమలు కూడా పెట్టుకున్నాం ఎందుకు పెట్టే మా పేరు మొత్తం ప్రపంచానికి కావలసిన దోమల్ని మనం సప్లై చేయగలం హైదరాబాద్ మీద మనకు నమ్మకం ఉంది మన మూసీ నదిలో నీరుంటుందో ఉండదో గానీ మురికి మాత్రం ఉంటుంది ఆ మురికితో పాటు బ్రహ్మాండమైన దోమలు సో అయితే సో ఇప్పుడు ఆ దోమలు ఇంట్లోకి రావా Poverty anywhere is a threat to prosperity everywhere. Ignorance anywhere is a threat to knowledge everywhere. Anarogyyam ekkadunna, adi arogyyavantunlandirini eppudoka, pududyabhathisthundi. Andhikane andarru arogyyanga undetanikin enu praetnan cheyyavale, ane bhaavanto andarru truscheyavade, adi sarvejana sikunobabantun. Alla, alla, alla, alla, alla, alla, alla, alla, alla. మా ఇల్లు శుభ్రంగా ఉన్నా మీలు ఎట్లా ఉంటే నీ కర్మ నువ్వు నీ నీ ఓపిక లేదు కాబట్టి నువ్వు ఊడ్చుకోవు ఇప్పుడు శుభ్రంగా ఉంచవు ఒక్కరి అశుభ్రత వల్ల మొత్తం ఆ కాలనీ ఆ సిటీ ఆ ఊరు ఆ దేశం మొత్తం ఎఫెక్ట్ అవుతుంది ఒక్క అవినీతి వల్ల మొత్తం సమాజం ఎఫెక్ట్ అవుతుంది అనేటువంటి లేనందువల్ల ఆ న్యూస్ పేపర్లో రిపోర్ట్స్ చూస్తూ ఉంటే నాకు కడుపు మండుతూ ఉంటుంది ఏం చేస్తాం ముసలాడడం కడుపు మండితే ఏం చేయలేము వీళ్ళు ఎప్పుడన్నా మాట్లాడుకోవటానికి పనికి తప్ప ఇంకా దేనికి పనికిరా ఎటుపోతున్నాం మనం బమ్మిని తిమ్మి తిమ్మిని బమ్మి చేస్తున్నారే పోని అమాయకులు అమాయకంగా మోసగించబడుతున్నారంటే అర్థం చేసుకోగలం తెలివి గల వాళ్లు ఆ గుట్టల్లో పడుతున్నారే ఇరవై రెండేళ్లకి ఆల్ ఇండియా టాపర్ గా నిలిచినటువంటి ఐఏఎస్ ఆఫీసరు ఇప్పుడు చెంచల కూడా లోపలికి బయటికి బెయిలు బయట వ్యవహారం ఒక్కోసారి బయట ఉన్న లోపల ఉన్నారు లోపల ఉండవలసిన వాళ్ళు బయట ఉన్నారు ఎవరెప్పుడు బయట ఉంటారో ఎవరు లోపల ఉంటారో తెలియదు అద్భుతమైన తెలివితేటలన్నీ మసిపూసి మారేడుకాయ చేయటానికి పనికొస్తోంది అసలు నీకు ఎంత కావాలి నీ పొట్ట ఎంత బంగారం కంచెంలో తినగలవు కానీ బంగారం బియ్యం తింటావా అంటే ఆస్తులు కావాలి సుఖంగా ఉండటానికి ఎంత కావాలి ఇప్పుడు ఈ అవగాహన మీకు సరిగ్గా లేకపోతే మీరు పిల్లలు రైట్ సంపాదించరా ఏమైనా సరే ఏం చేసినా సరే సంపాదించరానికని చెప్తే వాడు చెలకేం చేస్తాడు వాడు చెడిన తర్వాత తోటకూరనాడే చెప్పకపోతే వాళ్ళ తల్లి తోట ఉంది మన చిన్నప్పుడు అట్టి పండునాడు తోటకూరినాడు ఏదో ఏ ఊళ్ళో ఏది పాపలలో నాకేం తెలుస్తుంది ఒక కుర్రాడు పాపం ఆవిడకు భర్త చనిపోయాడు లేదు బీదరికం వాడు ఊళ్లలో పొలాలలో కూరలు అవి కూడా పండిస్తూ ఉంటారు మామూలు సరే ఒకరోజు వాడు తోటకూర కాడలో రెండు కోసుకుని వచ్చేసాడు తవరు చూడకుండా పరిగెత్తుకుని చూడ యా బాకే కథం కర్నా క్యం కొంచెం ఇంట్లో డ్యూటీ దాలేష్యా బోలే బంద్ కరో బోలే కరదీ పానిట్ అవి బోలేనా కల్ జెవెన్ థర్టీ తక్కు సంజయ సా అన డ్యూటీ అయితే డ్యూటీ నీ పదరా బీస మిని బా సంజీవ సా తీసుకొచ్చాడు అరే చాలా మంచి పని చేసేవరా చాలా మనం తోట కోరు తిని అని అలా ఎంకరేజ్ చేసింది సరే ఓసారి తోటకోరా ఓసారి సొరకాయ ఓసారి ఆనపకాయ లేదో కోసుకొచ్చాడు రోజు ఒక కూర వ్యవహారం ఫ్రమ్ దేర్ పవర్టీ దాడ్ చల్లలేదు లెవెన్ ఫిఫ్టీన్ గో బంక్ అన్నా టీ అన్నారు అనేసరికి అలా వీడికి అలవాటు దొంగతనం ఆవిడకు ఆ దొంగతనంలో కుటుంబం కొంచెం బెటర్ గా నడిచింది ఆవిడకు అలా అలవాటు అయిపోయింది అలపై అలవాటైపోయింది వీడు నెమ్మదిగా చిన్న దొంగతనాల నుంచి ప్రారంభించి పెద్ద దొంగతనాలు అయ్యాడు సరే ఆ రోజుల్లో ఓసారి రాజుగారి బట్టలు ఎవరో వీళ్ళు పట్టుకుని ఆ ఊళ్ళో బలవంతంగా తీసుకెళ్తున్నారు లాక్కెళ్తున్నారు లాకెళ్తుంటే వాడు ఇంటి ముందు నుంచి తీసుకెళ్తున్నారు ఇంటి ముందు నుంచి తీసుకెళ్తే ఉంటే ఏం చేశారంటే ఒక్క నిమిషం ఎక్స్క్యూజ్ మీ అని చెప్పని వాడు ఆ బట్టని పర్మిషన్ తీసుకుని అమ్మక్కడి నుంచి చూస్తూ ఏడుస్తుంటాయి యోనా కూడా నేను తీసుకెళ్తున్నాడా డాక్టర్ రాజులు అని చెప్పను అని అన్నట్టు అయితే ఏమనుకోకూడదు కాని కథ అట్లా ఉంది ఒక్కో రకంగా ట్విస్ట్ ఉంటుంది అమ్మని ఒకటి కొడతా తల్లిని కొట్టడం ఏమిటని కాదు పనులు కొడతారంటారు అదేమిట్రా నేను ఏడుస్తున్నాను పోటకూరినాడే కనుక చెప్పుంటే నాకు ఈ గతి నీకి గతి పట్టుండేది కాదు కదమ్మా అన్నట్టు ఆ కథకు నేను చెప్తున్నటువంటి అన్వయం ఏమిటంటే మనం చెప్పినా వాళ్ళు చెడిపోతే వాళ్ల కర్మ నువ్వు చెప్పలే తల్లి అని మాత్రం వాడు మనల్ని అనకూడదు ఇప్పుడు నేను ఎలా జీవించాను నీకు తెలుసు కదరా నేను నేర్పించింది ఏమిట్రా నీకు నువ్వు ఇలా తయారయ్యావు నీ కర్మ మంచి పిల్లల్ని అంటాం కానీ బుద్ధుల్ని వాళ్ళ అదృష్టాల్ని మనం కనం కానీ మన కంపకం ఉంది కదా ఆర్ వీ డిస్చార్జింగ్ ద డ్యూటీ ఆర్ నాట్ అన్నది ప్రధానమైన ప్రశ్న అవుతుంది సరే ఎలెన్ ఫిఫ్టీన్ ముగించమంటే ఈ ముగించమని చెప్పా రేపు నా సెషన్ ఉంటుందని అనుకుంటున్నాను ఏదైనప్పటికీ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే కలిసి స్కిప్ అయ్యి ఒక నిమిషం అండి నీకు ఓపిక ఉన్న వాళ్ళు మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఎంత మందికి ఉంది చాలా కుంటుంది చాలా మందికి ఉంటుంది మీ పిల్లలు అబ్బో మించినటువంటి వాడు అమ్మా ఫోన్లే తల్లి ఏమైంది ఫీల్ అవ మాకని ఎలా అంటే దానికి మిగిలిన మీరు మీకుందా మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయినా అంటే పరిచయం చదువుకోవాలి ప్రపంచంలో ైట్ రైట్ దానికి ఎప్పుడు ఇంటర్నెట్ కెళ్ళాలి ఇంటర్నెట్ కేసుకు వెళ్ళాలి లేకపోతే మీ వారికి చెప్పాలి అలా చెప్పుకోవచ్చు ఎవరైనా సో దయచేసి రెండే లైన్లు నోట్ చేసుకోండి ఇంక అయిపోయింది నాయన అది చెప్పిండు కదా లెవెన్ అని రాలేదు ఇంకా రెండు నిమిషాలు ఉన్నది డబ్ల్యూ డబ్ల్యూ అనే వెబ్సైట్ అదొకటే లైన్ రాసుకోండి కింద పూల బాట అని రాసుకోండి పిడబల్ఓ ఎల్ఏ బిఏ టీఏ అని తెలిపి సెర్చ్ చేస్తే మీకు ఫైవ్ అప్పుడే పుస్తకం లోపల పెట్ట మాకమ్మ ఫైవ్ పబ్లికేషన్స్ ఇన్ తెలుగు టూ పబ్లికేషన్స్ ఇన్ ఇంగ్లీష్ యూ విల్ గెట్ అబ్సల్యూట్లీ ఫ్రీలీ ఇంకా దేశమును ప్రేమించమనే ఒక బుక్ లెట్ కూడా మీకు దొరుకుతుంది ఇదేదో స్టాటిస్టిక్స్ వద్దు టైం ఉంటే చూద్దాం ఇందులోనే సరే ప్రొఫెసర్ విశ్వనాథం అని సెర్చ్ చేస్తే ఒక ఎనిమిది లెక్చర్స్ నావి వేర్వేరు టాపిక్స్ మీద వేర్వేరు సమయాలలో ఇచ్చినటువంటివి ఇంగ్లీష్లోను తెలుగులోనూ అందుబాటులో ఉంటాయి ఏ వీడియోనై ఏ ఆడియో ఏ ఆడియో ఇది వీడియో ఏదో యూట్యూబ్ లో ఏవో కొన్ని దొరుకుతాయి నాలుగో ఐదో ఎందుకంటే నా మొహంత అందంగా ఉండరు కదా అనే గొంగలి పూర్వ స్టైలు అందుకని చాలా మంది నన్ను పట్టించుకోరు నాకు ఓకే సో అది ఇప్పుడు చేసిన ప్రజెంటేషన్ ఒక ప్యాకెజ్ కాబట్టి దీనికి మించినవి అంటే ఒక రెండు వందల నావే ఉన్నాయి స్క్రిప్ట్ అనే వెబ్సైట్ కు వెళ్లి प्रजेशन दी अभी विश्वपल्लीफो नंबर अभी फोर जीरो सबल टू डबल त्री ए सचारे రేపు పొద్దున మీరు వచ్చే లోపు మరింకి ప్రశ్నలు మరింకి ఆలోచనలు మరింకి సంశయాలు మరింకి సూచనలతో వస్తారని చెప్పని మనవి ఈ లోపున రేపు పొద్దున్నే లోపు మీకెవరికన్నా హోంవర్క్ నేను ఇస్తే విసుగు వీటిని ఒక స్టేట్మెంట్ లాగా తయారు చేసో క్వశ్చన్స్ చేసో లిస్ట్ చేసో చేసే ఓపిక ఎవరు i expect you to know both or do what do what, you know you can do only with english okay english chusko telugu avas pedtar indulo sort out chesi english amaiki chenana telugu ni degara pettuko endukante i just want oka sari same question repeat ayind ankonde it's easy i want to spend some time tomorrow with these questions అంటే ఆ హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నేను స్విఫ్ట్ గా కవర్ చేసేస్తా ఎందుకంటే చాలా సార్లు నేను ఈ ఉపన్యాసం ఇచ్చాను మీరు నా ఉపన్యాసాన్ని విందల్చుకుంటే మీకు తేలిగ్గా దొరుకుతుంది అది పెద్ద ప్రాబ్లం కాదు దీని మీరు కావాలంటే నాకు ఈమెయిల్ జీరో ఫోర్ రాసుకున్నారమ్మా అది నా పద్దతి ఏమిటంటే నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ గానీ ఏమైనా కావాలనుకుంటే నా పేరు తీసేసి మీ పేరు పెట్టుకుని వాడుకోండి గాడ్ బ్లెస్ యు అంతకుమించి నేను ఇంకే అదర్ స్వాతంత్రాన్ని మీకు ఇవ్వలేను కాబట్టి జీరో ఫోర్ జీరో టూ సెవెన్ డబల్ టూ డబల్ త్రీ ఎయిట్ త్రీ అమ్మా మీరేదో ఇది వారి దిద్దామనుకుంటే యాస్ తీసుకొచ్చా రిజర్వ్ చేసుకున్నట్టున్నారు ఎంత సార్ ఇది తెలుగు మీదే ఓకే సో అయిపోయింది అది రైట్ రేపు ఏం చేయాలో ఓకే నైన్ థర్టీ కల్లా రావటానికి ప్రయత్నం చేయండి మీ ఇష్టం నేను వచ్చేస్తా నైన్ థర్టీ నేను వచ్చేస్తాను నాకు నైన్ థర్టీ కే తీసుకోమని చెప్పారు ఎయిట్ థర్టీ కే రమ్మంటే నేను కాస్త ఇంకొక అరగంట ముందు వద్దును కుదరదు ఇప్పుడు డిస్కషన్ వద్దు రేపటితో మీకు నా నేను తలనొప్పికి కారణం కాదు మీకు ఇండిపెండెంట్ గా తల ఉంది తలనొప్పి ఉంది అని ఓకే సెలవు మరి ట్వెల్త్ దాకా కార్యక్రమాలు ఉన్నాయమ్మా ఒక్కొక్క రోజు ప్రీవియస్ డే ప్రోగ్రాం నిర్ణయం చేస్తారు టుడే టూ ఓ క్లాక్ కి చొక్కాఫ్ వెంకటరమణ ఆ తర్వాత వీరేందర్ గారు తర్వాత నేను తర్వాత ఆకేళ్ల రాఘవేంద్ర ఇది ఒక్కొక్కరికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ టైం అట్లా ఉంటుంది ఆకేళ్ళ రాఘవేంద్ర బాగా పండితుడు ఆయనకు వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటే ఉండొచ్చు బైక్ తీసేయాలి తీసేయాల్సినవి అరే భాయి పని రక్కే క్యా కల్ మనోలస